్రహ్మ సంవన్యతి శ్రీ మహాగణాధిపతాశివ సమాం శంకరాచార్యమ వందే ేరు పరంపరా శ్రద్ధా సంయతేంద్రియ జబ్చిరేతి శ్రద్ధతో మొదలు పెట్టాలి ఏ జీవితంలో ఏ రంగంలోనైనా కేవలం జ్ఞానం అంశమే కాదు ఏం ఏ రంగంలోనైనా శ్రద్ధతో మొదలు పెట్టి ముందుకు వెళ్ళాలి శ్రద్ధన్నంగానే విశ్వాసం అనలేదు సో విశ్వాసం ఉండి స్థలాలు వేరే ఉంటాయి ఆత్మజ్ఞానము విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు స్వర్గం విశ్వాసానికి సంబంధించిన విషయం అగ్నిస్వామం చేస్తే స్వర్గం నశిస్తుంది దాంట్లో విశ్వాసం తప్ప మరేమీ లేదు ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ స్కై నేను ఒక స్వర్గానికి వెళ్ళొచ్చి నేను అగ్నిస్కోమం చేసుకునే స్వర్గానికి వెళ్ళొచ్చాను అని చెప్పి సందర్భం ఏం లేదు అలా ఏదైనా చెప్తే హీఈ్ బ్లెస్సింగ్ అదేం వర్క్అవు కాదు కాబట్టి అది కేవలం విశ్వాసం ఆధారంలో చేస్తుంటాం తర్వాత స్వర్గం వస్తుంది కానీ ఇది ఇక్కడ శ్రద్ధ కావాలి వ్యర్థం తేదీ నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను శాస్త్రం చెప్తే సత్యము ఈ ఆచార్యులు పరికరుకుని మనం మోసం చేసేటువంటి సందర్భం లేదు దర్ ఇస్ నో రీజన్ ఫర్ ఇట్ అండ్ అయి ప్రొసీడ్ విత్ ట్రస్ట్ అండ్ జన్మ టెస్ట్ ఆ చెప్పిన పాఠాన్ని మన అనుభవానికి తెచ్చుకోవాలి టెస్ట్ చేసుకోవాలి తనకు తాను అన్వయించుకుని ఆ తర్వాత టెస్ట్ చేసుకుని ఎస్ పిథి సత్యము అనే విషయాన్ని మీరు నిర్ధారించు ఆ పిథి సాహుకుల ఉంటుంది ఈ రోజుల్లో మెంటల్ లేజినెస్ పిథి మన మీదే ఉండకూడదు అంత విధువాన్ని ఎత్తిన వ్యక్తికం అలాంటి యాటిట్యూడ్ ఉంటుంది మీరు చూసారా కర్మకాండ సందర్భంలో జనులు ఎలా ఉంటారో మీరు గమనించారా మొత్తం అంత పురోహితుల మీద పెట్టేట మొత్తం గొరవంతా పురోహితుల మీద పెట్టేట క్యాటగిరింగ్ ఇచ్చినప్పుడు మొత్తం ఆహార కేటరింగ్ ఇచ్చి వాడు వడ్డిస్తుంటే అమ్మా పేరు పచ్చడి చేయలేదే అంటే పచ్చడి పొడి మీ ఇంట్లో కొట్టుకుండి అంటే మీకు ఎలా ఉంటుంది మొత్తం వాడికి అప్పుగచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మన ఇంట్లో మొక్కలు తాడేంటి అదే విధంగా పురోహితుడికి మొత్తం వాడు అప్పగించారు ఇంకంతా అతని ధన్య యజ్ఞోగతం అతనే తీసుకురావాలి గర్భము కూడా అతనే తీసుకురావాలి కేవలం మంత్రంతో వస్తే సరిపడదు అన్నీ అతను కూర్చు మనం నిన్ను మాట్లాడుకున్న ధనం ఇచ్చేస్తాం దిస్ ఇస్ వేసిని అది కర్మ చేసి పద్ధతి అది కాదు ఆ లేజినెస్ కర్మ విషయంలో ఎలా అయితే ఉంటుందో జ్ఞాన విషయంలో కూడా అటువంటి లేజినెస్ ఉంటుంది ఏంటి మా గురువు నేను నేను ఆయన చెప్పిన తీసి నా పని అయిపోతుంది అలాగే అనుకుంటుంది సో ట్రస్ట్ అది మనం అనుభవానికి తెచ్చుకోవాలి ఇంకా తెచ్చుకుంటే స్వయంగా అనుభవానికి తెచ్చుకోవాలని అభిప్రాయం తీర్చి తీర్చి కనపడింది కాబట్టి ఇంకో తీసా ఉంటే ఒకటి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం భాష్యకారులు ఏమంటారో చూద్దాము భాష్యం చిత్రం ప్రారంభించింది కదా శ్రద్ధలతో కచ్చిత మంద ప్రస్థాన అత ఆహా అంతవరకు వచ్చింది కదా ఇంతవరకు వచ్చింది ఉంటుంది పాపం శాస్త్రము నుండు ఆచార్యుని ముందు శ్రద్ధ ఉంటుంది చాలామంది ఇటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఆ శ్రద్ధ కార్యరూపాన్ని దావచ్చదు ప్రస్థానం అంటే ముందుకు అడుగు ఆ అంశంలో చాలా మందంగా ఉంది పట ఎందుకు అడుగు వెయ్యరు పట శ్రద్ధ ఉంటుంది చాలా మంది మన గుర్తు వాళ్ళు కనపడతారు సో వాళ్ళకి శాస్త్రము భగవద్గీత ఎప్పుడు గుర్తుకొస్తాయంటే స్వామీజీ కనపడినప్పుడు సో తెలుగులో ఒక సామెత వైద్యుల్ని చూసి ఎద్దు పులిచింది అని సామెత మీరు విన్నాలో లేదో ఇది వైద్య ఎద్దు బాబులుగానే నడుస్తుంది దానికి ఏదో ఇబ్బంది ఏం లేదు కానీ వైద్యులు కనపడేపటికి ఏదైనా మందు వేయబోతాడా అని పుట్టడం ప్రారంభించింది ఆ విధంగా స్వామీజీని చూసేపటికి భగవద్గీత గుర్తుకొస్తుంది భగవద్గీత అంటే ఫుల్ స్వస్థ ఉంటుంది ఫుల్ రెస్పెక్ట్ తో ప్రేమ అన్నీ కూడా పూర్తి ప్రేమ అన్నీ కానీ ప్లాస్ట్ దగ్గరకు వచ్చేపటికి ఏవేవో ఆటంకాలు వచ్చేస్తాయి ఆటంకాలు ఉంటే ఏం మన మనస్సు యొక్క ఆ ప్రస్థానం తక్కువ ఆటంకాలు ఏమి ఉండవు ఆటంకం ఏమవుతుంది ఏదైతే మనం ఆటంకా స్వీకరించడానికి సిద్ధపడతామో అదే ఆటంకాలు వస్తుంది ఎప్పుడైనా రోగం వస్తే అనారోగ్యం చేస్తే అది వేరే సంగతి మామూలుగా లౌకికమైనటువంటి ఆటంకాలు ఏదో మా మేనల్లుడు పేళ్ళు ఉందేనో ఇలాంటివి అవన్నీ ఆటంకాలు మనం పెట్టుకున్నాం అలా ఆటంకాలు ఎందుకు అవుతాయి ఎవరో మిత్రుడి పార్టీ ఉందని క్లాస్ మానేసేదనుకోండి అది ఆటంకం మిత్రుడు కలిగించేదో మనకి మనం పెట్టుకున్నాం అలా ఉంటుంది తర్వాత మంద అంటే ఆ ప్రయారిటీ ఇంకా బాగా రాలేదు స్లో అయిపోయింది శ్రద్ధ ఉంది కానీ ప్రయారిటీ లెవల్లో పర్లేదు దాన్ని తత్పర అని అంటారు ప్రయారిటీ ప్రయారిటైజ్ చేసుకోవాలి అంటే దీంట్లో రెండు రకాలు అసలు మన ప్రయారిటీ అంతా సంసారం ఓపెసరంత వేదాంతాన్ని దాంట్లో మేళగించడం ఎలాగంటే ఊరడా పెట్టినప్పుడు ఓపెసరంత ఇంగు వేస్తారు మేము ఇంత వెయ్యారు ఓ మూడు తిన్న ప్రసరం ఇంగు వేస్తారు పోపులో ఒకసారి ఇంగు ఆ సుగంధం ఉంటుంది దాంట్లో అలాగే మనకు ఊరగా నిరుచిగా ఉంటుంది ఇంగు మనకి పరిమళాన్ని కలిగిస్తుంది అలాగే అలాగే బిజినెస్ వ్యావహారం వ్యాపారం రాగద్వేషాలు అన్నీ నిండా పెట్టుకుంటాం వాటిలో మనకి ఏం దోషమైనా అనిపించదు అవన్నీ కూడా సంసారంలో భాగంగా అవన్నీ ఉండాల్సింది అనిపిస్తుంది మనకి మధ్యలో ఓ పరంట ఇందు వేసినట్టుగా ఓ పిసరంత వేదాంత స్వామీజీ ఈ స్వామీజీ మాకు బాగా తెలుసు మేము ఆయన దగ్గరేమో అప్పుడప్పుడు శ్రవణం కూడా చూసాం ఆయన పుస్తకాలన్నీ మా దగ్గర ఉన్నాయి అంటే ఇలాగా ఆయన అప్పుడప్పుడు ఇంటికి వచ్చి కూడా చేసి ఉంటారు అని మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా వారు వస్తారు అంటే ఇదంతా హింగువులు వ్యవహారం హింగువులాగా ఇంకే అంటే సంసారంలో ఏం మార్పు చెప్తూ ఉండదు సంసారం ఉంటుంది ఇంకే స్వామీజీ దీంతో స్వామీజీ కూడా ఎంకరేజ్ చేస్తారు ఇటువంటి ఎందుకనే ఏవో ఆయనతో ఈ ఊరు వస్తే ఢిల్లీ తిప్పలు లేకుండా ఇబ్బంది పడలేకుండా వీళ్ళు ఉంటానులే అని ఒక చిన్న ఎంకరేజ్మెంట్ మ్యూచువల్ అంతకుమించి వేదాంతం వంటపట్టి ఉండదు వెరీ పిచ్చువల్ ఏచువేషన్ అలాంటివి అసలు ఎంకరేజ్ చేయకూడదు వేదాంతంతో చూడడం ఒకసారి రెండు సార్లు చూడటం వేదాంతంతో సంబంధం పెట్టుకుని ఆ దిశలో అతను అడుగులు మనం చక్కగా ఎంకరేజ్ చేయాలనుకుందాం ఒకటి రెండు సార్లు ఉంది వెళ్ళాలి ఖాళీ లేకపోతే ఖాళీ చేసుకుని వెళ్ళి వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు అలాంటి సంబంధం వాళ్ళకి ఏం లేకపోతే వాళ్ళ వాళ్ళ మనం ఏం చేయము వాళ్ళ స్థానంలో వాళ్ళు మన స్థానంలో మనం ఉంటాం లేకపోతే వాళ్ళకి తెలుసుకుంటారు ఈయన ఎందుకు రావట్లేదు కేవలం మనం ఏమో భోజనానికి భిక్షకి పాఠంతో సంబంధం పెట్టుకోలేదు కాబట్టి ఆయన రావట్లేదు పాఠంలో ఎవరిని చదువుకుంటారో వాళ్ళతో ఆయన సంబంధం ఉంటుంది అనే విషయం వాళ్ళకి అవుతుంది సో థీస్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చినట్లయితే పాఠం కోసం వచ్చేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అది క్రియేట్ చేయకపోతే శ్రద్ధ ఉండి కూడా ఆ తత్పరత రాదు కాబట్టి ప్రయారిటీ మూడు రకాలు ఉంటాయి అది ఎప్పుడూ ప్రారంభించాను ఫస్ట్ది ఫస్ట్ కేటగిరీ ఎలా ఉంటుందంటే సంసారం ప్రయారిటీలో ఉంటుంది వేదాంతం మంగళం కోసం శోభ కోసం యాడ్ అది ఒక ప్రయారిటీ రెండవ ప్రయారిటీ రెండవ కేటగిరీ ఏంటంటే వేదాంతం ప్రయారిటీలోకి వస్తుంది శ్రద్ధావాన్ పస్పర ఫస్ట్ కేటగిరీ ఓన్లీ శ్రద్ధ ఉంది తర్వాత లేని వాడు సెకండ్ కేటగిరీ శ్రద్ధవాన్ శ్రద్ధ ఉంటుంది పస్పరా అవుతుంది ప్రయారిటీ కూడా ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది వేదాంతం సెకండ్ ప్రయారిటీలో సంసారం ఉంటుంది సంసారం ఉంటుంది పోదు ప్రయారిటీలో సంసారం నడుస్తూ ఉంటుంది కాబట్టి వేదాంతాన్ని నడిపిస్తాం సంసారం కూడా నడిపిస్తున్నాం ఇది సెకండ్ కేటగిరీ సాల్డ్ ఇవెన్ వర్క్ అది కూడా వర్క్ కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది థర్డ్ ప్రయ థర్డ్ కేటగిరీ సిచ్యువేషన్ ఏంటంటే శ్రద్ధావాన్ తత్పర సైన్యతేంద్రియ సంసారం ఉండదు ఇంకా సంసారం జస్ట్ రిజెక్ట్ ఇట్ ఆల్గెర్ కేవలం ఒక్కటే ఉంటుంది ఇంక ప్రయారిటీ ఏంటి నాలుగుంటే ప్రయారిటీ కానీ ఒక్కటే ఉంటే ఒక్కటే ఉంటుంది లేదా అంటే ఒక్కటే ఉంటుంది ఇంకేం ఉండదు రోటీ కప్పుడ మకాన్ని కొద్దిగా ఉంటాయి అంతకు మినహాయించే మిగతా ఏమి ఉండదు ఆ స్థితికి వాడు చేరుకున్నప్పుడు రెడీ ఫర్ ది మా కేవలం శ్రద్ధ ఉండి తత్పర సంగీతేంద్రియా లేకపోతే ఇటువంటి వర్క్ శ్రద్ధ ఉండి తత్పరం ఉండి ఇంకా సంసారాన్ని కూడా వెంటబెట్టుకుని మోసుకుంటూ పోతూ ఉంటే ఇది ఓన్త్ వర్క్ శ్రద్ధ ఉంది తత్పరత ఉంది సంగీతేంద్రియత్వం అంటే ఇట్ వర్క్ దట్ ఈస్ వేర్ ఇట్ వర్క్ మూడు లెవెల్స్ సో ఆ తత్పర అంటే తదంటే దాని పరహ నిష్ట అభియుక్త అంటే ఏకాగ్రమైన మనస్సు గలవాడు దాని వెంధు దాని వెళ్ళు అంటే అది ఏమిటి జ్ఞానోపాయము జ్ఞాన లబ్ధి ఉపాయం జ్ఞానము కలిగే ఉపాయం దాని మీద పూర్తి నిష్ట గలవాడు డబ్బు సంపాదించాలనుకున్నవాడు ఆ డబ్బు సంపాదించే ఉపాయం ఉంటుంది దాని మీద దానికి బిజినెస్ అని పేరు పెట్టింది ఏం పేరు పెట్టుంది డబ్బు సంపాదించే ఉపాయం ఉంటుంది ఆ ఉపాయాన్ని ఎంత శ్రద్ధతో అనుష్ఠిస్తాడు ఎంత ప్రేమతో అనుష్టిస్తాడు ఎంత తాదాత్మ్యంతో తత్పరతతో అనుష్టిస్తాడు మరి డబ్బు అందరికీ తెలిసింది కూడా మనకి తెలిసిందే అంధులుగా ఉంటూ ఉంటాం ఏమిటంటే ఆ డబ్బు అది మనతో పాటు కాదు రోజు మనతో పాటు కానక్కర్లేదండి మనం ఉన్నంత కాలం ఉంటుంది కదా అంటే మనం ఉన్నంత కాలము అంటే ఎంతో కాలం కాదది మనం ఉన్నంత కాలము అది ఎంతో కాలం కాదు అలా హూసి కాచీ అయిపోతుంది జీవితం కాక తిరిగిపోతుంది కాసులు అంటే మృత్యుదేవతకి దూతలన్నీ మనం అంటారు కదా కాసులు సో హూస్ కాచీ అయిపోతుంది జీవితం కాబట్టి కాలానికి డబ్బు పెట్టుకోవాలని కాదు చూడాల్సిందే చిన్న కాలం చాలా తక్కువ సో నిప్పడుతుకున్నవాడు నీళ్ళ కోసం ఎలా తహతాహలాడుతాడో అలా తహతాహలాడాలి అప్పుడు జ్ఞానం లభిస్తుంది అవకాశంగా జ్ఞానం అంటే అది అలా లభించదు కాబట్టి జ్ఞానమును పొందే ఉపాయం ఏదైతే ఉంటుందో దాని ముందు పూర్తి నిష్ట జ్ఞానము అంటే పరుగులు ఎత్తడం ప్రారంభించడమని కాదు ఇక్కడ పరుగులు ఎత్తిడేమీ కాదు ఇదంతా నివృత్తి ఇక్కడ ఉపాయం అంతా నివృత్తి రూపంగా ఉంటుంది ఏమిటి ఉపాయం గురువు ఉపాస గురు ఉపాసనాదవు ఉపాసన అంటే గురువు సమీపానికి వెళ్ళి కూర్చోవడం ఆది సిద్ధం చే శ్రవణం ఒకనే మనను నిధ్యాసం శ్రమధమాలు ఇదంతా దీంతో చేయాల్సిందే ఉండదు మహాత్ములు చెప్పేవారు ఈ సృష్టిలో ఈ జగత్తులో ఈ జీవితంలో అవసరమైన పనులు చేయడం కంటే అనవసరమైన పనులు మాడే మానేయడం చాలా కఠినతరాన్ని అవసరమైన పనులు చేయడం కష్టమని కాదు ఎందుకంటే అవసరమైన పనులు నిత్యకర్మలు అంటారు కాన్య్యకర్మలు పక్కన భారస్తే నిత్య కర్మలు ఇవ్వ కొద్దిగా ఉంటాయి కొద్దిగా స్నానం చేసి సూర్యుడి ముందు ఓ పావు కంట సేపు దండం పెడితే అయిపోయింది ఇక మీరు ఏమీ చేయకపోయినా పర్వాలేదు మీరు మీరు చేయాల్సిన కర్మ పూర్తయిపోయింది అక్కడికి పూజాధికం పూర్తయిపోయింది మీరు యజ్ఞాలు వేధాలు చేయకపోయినా నడిచిపోతుంది నిత్యకర్మలు సరళంగా ఉంటాయి కాబట్టి దానికి పెద్ద క్షణమలేదు అనవసరమైన కర్మల్ని మానేయటం నివృత్తి చాలా అంటే విషయం కాబట్టి గురువుపాసన ఆది శబ్దం చేత గురువు దగ్గరికి వెళ్ళటం శాస్త్రాన్ని సేవనం చేయటం లేదా కొంత గొప్ప సేవా కూడా ఉంటుంది సేవ నేనే కాదని అన్నాం ముఖ్యంగా శ్రవణ సేవ అన్నది అంతా కూడా జ్ఞాన జ్ఞానోపాయంతో రంగ నుంచి ఉండాలి సో పరిమళం అనేది ఎలా ఉండాలంటే మిగతా దాంతో కలిసి ఉండాలి పరిమళం పాయసం చేశారనుకోండి పాయసానికి పరిమళం రావడం కోసం ఏలక్కాయ వేస్తారు ఓట ఏలకాయలు నలిపి దాంట్లో వరేస్తారు పక్క తీసి వేయాలి లేకపోతే తిని వరికి పెద్ద న్యూసెన్స్ కొంచెం నలక్కొత్తి లేస్తే నల అన్నింటికి సోమరతనం ఉంటే అవన్నీ తీసుకుంటే దాంట్లో వరస్తుంది వంద బ్రాహ్మణుడు ఏం చేస్తాడు అంటే అరటికాయ కూడా ఉండాలనుకోండి అరటికాయలు అలాగే మిస్కి ఇలా కట్ చేసి అరే దాంట్లో వరస్తుంది అలాగ చేయకూడదు గుడి గుమ్ముడికాయ పులుసు ఉండాలనుకోండి గుమ్మిడికాయ తీసి ఇల్లా పగల కొట్టి దాకా వారా అలా చేయకూడదు ఎలక్ట్రానిక్ సీట్స్ ఇళ్ళకి సిడ్స్ ఏమనుకోండి ఏం కాదు ఒక్క రావాలంటే ఎంబీఆర్ ఇన్ని అక్కర్లా నాలుగు వైద్య తీసి వాటిని ఓపెన్ చేస్తే లోపల నుంచి నల్లటి సీట్స్ వరడదని వస్తాయి అలాంటివి కొద్దిగా ఇల్లు తీసుకుని ఇలా ఇలా ప్రష్ చేస్తే అప్పుడు గుప్పు అట్లా ఆ పౌడర్ తీసుకెళ్ళి దాంట్లో వేసుకొని సరిపోవడం అది ముందే పౌడర్ చేసి పెట్టుకోకూడదు ముందే పౌడర్ చేసి డబ్బాలో పెట్టుకుంటే రెండు రోజులు ఏమైనా ఇది ఏ పరిమళం ఉండదు పౌడర్ వేసి వస్తుంది అలా అప్పటికప్పుడు పౌడర్ చేసి అలా పౌడర్ చేయగానే దాంట్లో వేసేయాలి అలాగే సేవ అన్నది అలా ఉంటుంది సేవ గురువు కాదు కొద్దిగా ఎక్కువ పరిమళం తీసుకు వస్తుంది మొత్తం ఎంత ఎక్సీ పరిమళం వస్తుంది మనం పదంతో చదువుకుంటున్నాము వాళ్ళకి ఏదో ఒక మంచి నీళ్ళో కాఫీగా ఏదో ఇద్దాము అని ఒక పరిమళం వస్తుంది మేము పాఠమైన వినవల్ని ఉడితే వాళ్ళకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ కాఫీలో బీచ్ సాకుండా మూట కట్టుకులు వేసాకపోతామంటే దాంట్లో దాంట్లో అదే జ్ఞాన ప్రసక్తే ఉంది అలా ఉండకూడదు సేవ ఉంటే ఇలా పరిమళాన్ని తీసుకొస్తుంది మొత్తం ఎక్స్పర్ట్స్ ఫోల్ఫ్ వస్తుంది ఆ విధంగా సేవా అది కూడా గతి చేసి దానివల్ల కలిగి ఉండాలి కాబట్టి ఇప్పుడు రెండు కండిషన్లు వచ్చాయి మూడో కండిషన్ ఇంట్రెడీ తీసుకేసే ముందు ఎలా చేస్తారు ఇంట్రడక్షను ఈ రెండు కండిషన్లు చాలవు అని అలాగే ఇంట్రెండ్ తీసుకెళ్స్తారు లేకపోతే మూడోది వినవసరం కదా చాలవు అంటున్నారు అజితేంద్రియ మహాత్మం చెప్తూ ఉంది కదా ఏమని గారు అంటే ఇతరకి శాస్త్రం మీద బోల్ అంత శ్రద్ధ ఉంది ఎంత ఎక్కువ శ్రద్ధ అంటే పూర్ణ నిష్ట కూడా ఉంది ఆ నిష్ట అందుకోసమే సన్యాసం కూడా తీసుకున్నారు సన్యాసం తీసుకున్న ఎంతో నిష్ట ఉండాలి సన్యాసం తీసుకునే రోజునే యాటిట్యూడ్ ఎలా ఉంటుంది శ్రద్ధ ఎలా ఆ స్థితికి ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళ వ్యవహారాలన్నీ మానేసి కేవలం దీనిపై మన జీవితాన్ని అంకితం చేద్దామని తత్పరత కూడా వస్తుంది సో శ్రద్ధ తత్పరత వస్తుంది అక్కడ స్లిప్ అయిపోతాడు ఆ తర్వాత స్లిప్ అయిపోతుంది ఆ తర్వాత ఏమిటి ఏమిటి స్లిప్ అయిపోతాడంటే భోగాల్లో పడిపోతుంది ఇంద్రియ ధ్యేయం ఉంటుంది అలా భోగాల్లో పడిపోతాడు సో ఆ భోగాల్లో పడిపో సన్యాస కనకల్లో సన్యాసి దృష్టాంతం చెప్పాను గృహస్థు కూడా తీసుకోవచ్చు శ్రద్ధ ఉంటుంది తత్పరత ఉంటుంది సో ఇంక నేను ఇపోయినా వేదాంతంలో చదువుకుంటాను వన పుష్టుడుగా ఉండి వేదాంతంలో చదువుకుంటాను కొన్ని వన పుష్ఠుడు తీసుకోండి ఇంకా ప్రస్తుత సన్యాసి వన పుష్టిగా ఇచ్చుకోండి వేదాంతమే చదువుకుంటాను మిగతా వ్యవహారాలు నాకు సంబంధాలు లేదు ఇప్పటికే ఎక్కడికి నా దగ్గరికి రాదు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను నేను వేదాంతం చదువుకుంటూ కాబట్టి నేను ఏకాంతంలో ఉంటాను ఏకాంతంలో ఉండడం కోసం నేను వేరే ఇల్లు కట్టుకుంటాను ఏకాంతంలో ఉండడానికి ఇల్లు కావాలా రూము కావాలా రూమ్ కనపడుతుంది ఇల్లు ఎందుకు ఓ ప్యాలెస్ టెక్ చేయడం ఇవి ఉన్న ప్యాలెస్తో ఇంకో ప్యాలెస్ టెక్ చేయడం అలాగే చాలా మంది చేస్తారు మేము హృషి కేసులో ఉండిపోతాము శ్రద్ధగా వేదాంత మంది చదువుకుంటూ హుసి కేసులో ఉండిపోతాము అని హృషి కేసులో ఓ పాతి లక్షలు ముప్పై లక్షలు ఇచ్చే బంగారీ ఇల్లు కొనే అక్కడ ఇద్దరు సేవకులను పెట్టేయడం సేవకులు వస్తారు ఏముంది దేవుంత ధనం ఉంటుంది వైద్యుల సేవకులు ఉంటారు ఓ కుక్కును కూడా పెట్టేస్తారు వాడు సాదు ఏది కావాలని వాడు అన్నీ అడిగిపోయి ఇవన్నీ వండి పెడుతూ ఉంటాడు కాజులు అవన్నీ వేసి తయారు చేసి వండి పెడుతూ ఉంటాడు చక్కగా ఒక రూమ్ ఎయిర్ కండిషన్ క్లెయిన్ చేసుకుని ప్రపంచం అది అక్కడ మంచి కల్పము అది ఏర్పాటు చేసుకుని సోఫాలు గెస్ట్ రూము మళ్ళీ అంతా అంతా మేము ఇంక వేదాంతం తప్ప ఇంకేం లేదని అన్నవాడు ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ లో వస్తాడు అంతకుముందు ఫైవ్ బెడ్రూమ్ ఉంది కాదు త్రీ బెడ్రూమ్ లోకి వస్తారు ఏమిటి ఏమిటి తగ్గించినట్టు ఏది తగ్గించి ఇంద్రియ జీవనం లేకపోవడం ముఖ్యంగా ఆహారం దగ్గరికి వచ్చేప్పటికీ ఖరీదైన భోజనాలు చేస్తూ ఉండటం మంచి విషయములైన పదార్థాలని మెము తయారు చేసుకుంటారు ఆ మెను ప్రకారం భక్తులు తయారు చేసి మేము భక్తులకు వెళ్ళటం రోగం అనారోగ్య కారణంగా మేము ఇస్తే తప్పు లేదు రోగ కారణంగా మేము ఇస్తే తప్పు కదా మరి ఆ మేము వెళ్తాం దాంతో ఏమైపోతుందంటే శరీరం తయారవుతుంది ఫ్యాక్స్గా లైఫ్ స్టైల్ తయారవుతుంది దాంతో ఇతర ఆశలు వస్తుంది ఎంత ఏమైపోతుందో ఈ శ్రద్ధ ఈ తత్పరత అసలు దిగిని చెప్తే అవి క్రమక్రమంగా ఆఖరికి భోగాలను సమకూర్చుకోవడానికి సరిపడుతుంది అసలు అలాంటి ప్రమాదం ఈ సంసారం చాలా డేంజరస్ అండి ఇది సురుగుండే శ్రద్ధా తత్పరత ఉన్నవాడినే అది లాగేస్తుంది దాంట్లో కింద లేక తత్పరత లేని వాడు జరిగిన చెక్తి ఏముందండి శ్రద్ధాత్పరత వెరీ సిరియస్ సిచ్యువేషన్ సంవత్సరా ఇంకనే శ్రీకృష్ణుడు ముందు శ్రద్ధ పెట్టాడు తర్వాత తత్పరత పెట్టి ఈ రెండు నీకు ఉన్నాయో కానీ వీటి రెండింటికంటే మోర్ డేంజరస్ ఇంద్రియ జయము అనేది ఇంద్రియాలకు లోబడిపోతా అనేది ఒకటి ఉంది సో ఖమర్దార్ అని హెచ్చరికగా మూడో ప్లేస్ లో పెట్టాడు నువ్వు అది కూడా నువ్వు కొనతా స్వాధీనం చేసుకోగలిగితే బస్ యూఆర్ జీవన్ వ్యతిరేకత అల్టిమేట్గా ఇంద్రియములు అనే శ్లోకాలు ఉన్నాయి ఇంద్రియములనే చోరులు మీ యొక్క వివేకమనే ధనాన్ని శ్లోకం గుర్తు లేదు అనువాదం చేసి చెప్తున్నాను వివేకమనే ధనాన్ని కొల్లగొట్టడానికి కాచుకుని ఉన్నారోహో తెలివిగా ఉందండి నిద్రమత్తులో జోగకండి అంటే ఒక శ్లోకం జాగ్రత్త జాద్రత ఏదో ఒక కాబట్టి అందాము శ్రద్ధావాన్ తత్పరోపి అజితేంద్రియ సత్ ఆహా శ్రద్ధావంతుడు తత్పరుడు అయ్యుండి కూడా జితేంద్రియుడు అయ్యుండాలి అలా అలా కాకుండా ఉండే అవకాశం ఎందుకైనా ఉంది జితేంద్రియుడు కాకుండా ఉండే అవకాశం పాసిబిలిటీ చాలా ఉంది అజితేంద్రియ సేను మీకోసం ఎదుర్ చూస్తున్నా మీకు వార్త ఎప్పుడు వస్తారా మీకు ఎప్పుడు అది ఇవ్వాలా అని ఎదుర్పిస్తున్నాం ఎందుకంటే ఆ వేళ మీరు అడగగానే నేను నో అన్నాను అదే నా మనస్సులో ఉండిపోయింది అయ్యో ఆయన అడగ్గానే నో మనం ఎప్పుడు వస్తారా ఎప్పుడు ఇద్దావా అని మీకోసం అది అంతా మీరు కనపడకపోతే భార హృదయంతో వచ్చి ఇక్కడ కూర్చున్నా మీరు కనపడగానే ఉన్నాయా సో తప్పకుండా తీసుకెళ్ళండి సో కాబట్టి శ్రద్ధావంతుడు తత్పరుడయ్యుండ కూడా అజితేంద్రియస్య శాతంతో విధిలింగ్ అటువంటి అవకాశం ఉంది అనే అర్థంలో వార్త జితేంద్రియుడు కాకుండా ఉండే అవకాశం ఛాన్స్ ఈ వెరీ మచ్ డే అందుకోసం ఆ సందర్భాన్ని మనస్సులో పెట్టుకుని శ్రీకృష్ణుడు మూడో విశేషణాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఇత్యత ఆహా ఇందుకోసం ఆయన అంటున్నాడు ఆహా అంటే ఆహా అని అర్థం కౌనాహ శ్రీకృష్ణ ఆహా సో బ్రహ్మసూత్రాలలో ఒక అధికరణం దగ్గర అత ఆహా అని అత ఆహా తత్తు సమన్వయా నన్ను ఒక శరీరం శ్రీశ్రీ అని మహావిద్వాంసుడు ఒక ఆయన ఉండేవాడు నన్ను చాలా ప్రేమగా చూసేవారు ఆయన అడిగారు ఎరా కౌన్ ఆహా అని అడిగారు కహ ఆహా అని అడిగారు అయితే బాధరాయన హర్వాలి పడుకొస్తా ఉంది వ్యాసమహర్షి అంటున్నాడు సూత్రాలు అది ఐద ఎవరు ఆహా అంటే ఆహా అంటే వదతి చెత్త రిసెంటెన్స్ కౌన్ శ్రీకృష్ణ ఆహా ఏమంటున్నాడు సంయతేంద్రియ సంయతాన్ని విషయేభ్యో నివర్తితాని ఎస్ేంద్రియాణ సహ సంయతేంద్రియ అన్ని సందర్భాల్లో పని ఇంద్రియములను విషయములనుండి మళ్ళి కవలను వాణ్ణి సంయతేంద్రియ అని అంటారు అన్ని సందర్భాల్లోనూ ఇంద్రియముల నుండి విషయములో ఇంద్రియములను విషయముల నుండి మైలిని చల్లలేను ఒకసారి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఫోన్ తీశాను నేను బసే వాళ్ళు అన్నారు మీకు మీరు వచ్చి తీసుకుంటారా మమ్మల్ని వదిలించమంటారా అని అడిగాను నేను ముందనుకున్నాను వచ్చి తీసుకుంటాను ఎందుకంటే ఏమున్నాయో తెలియకపోతే ఎలా తీసుకుంటాం ఫైవ్ హోటల్లో చాలా ఒకటి రెండు కాదు పది ఇరవై ఉంటాయి కాబట్టి మనం వెళ్ళి ఒకసారి ఒక విధంగా దృష్టి వేసుకొస్తే మనకు ఒక ఐటీ ఆఫీస్ గైడ్స్ పెట్టి తీసుకొచ్చి అని అలా అడుగులు వెయిపోయి ఎందుకండి ఓ బోన్ భోజనం కోసం ఇంటర్వ్యూ వస్తుంది ఆ మీరే ఒడ్డు తిరిగాను కూర్చున్నా ఆ తీసుకురండి ఒక కర్రీ పట్టుకొచ్చాడు అయిపోయి ఇంకా ఇంకా మిగతా కర్రీలు ఏమున్నాయి ఏం లేవు మనకు అనవసరం చపాతీ పట్టుకొచ్చాడు వేయి ఆ చపాతీ వేయి అయిపోయింది సెకండ్ ఆ చపాతీ అయిపోయిన తర్వాత వాడు అడిగాడు ఇంకో చపాతీ రమ్మంటారా అని అప్పుడు అడిగాను రైస్ ఉందా అని అడిగాను ఉందని రబట్ రామన్నా రైస్ పట్టుకొచ్చాడు ఇంక ఇప్పుడు ఏం చేద్దామని పెరుగు పట్టుకున్నామన్నాం అనుకునే లోపల వాడే పప్పు పట్టుకొచ్చాడు ఏదో సూపర్ ప్రియా బొమ్ము ఆ వైరం అవ్వాలి ఆ పప్పు వేసుకుని తినేసి ఇంక ఇప్పుడు ఏంటో ఇంకేమో అట్లా పెరుగుంటే పట్టుకున్నాం అయితే ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ మనకెందుకు మనకు కావాల్సిన ఏమో రెండు ఐతీ తీసుకుని పోవాలి ఆ విధంగా మనము ఇంద్రియములను ఇంద్రియములను విషయముల నుండి వినివృత్తి చేసేట్లా ఉండాలి కానీ పదిలో ప్రవేశపెట్టేట్లా ఉండవచ్చు ఇంకా ఓ దృష్టాంతం చెప్పారు మీరు బస్సులోకి వెళ్ళి అతను వంట పనిశీలించి భోజనం చేస్తే మరి ఎంత అద్భుతమైన భోజనమైనా ఖరీదైన భోజనమైనా చేయొచ్చు ఆ స్థానం అటువంటిది కానీ ఖరీదైన భోజనం చేయనచ్చట్లేదు ఎంత అవసరమో అంత భోజనమే చేయాల్సి చేయాలి సరిగ్గా భోజనం చేయనక్కర్లేదు అంటే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకలేమో దొరకక్కర్లేదు ఎందుకు దొరకడం దొరకక్కర్లేదు దొరకదు దొరకదన్నమాట వాస్తవం దొరక ఎందుకు దొరకడం అనవసరం వాస్తపా నాకు నేస్తే ఎందుకంటే ధారణకి ఎంత అవసరమో అంతే తీసుకోవటం అన్నది చాలా అవసరం వేదాంత మాట దేని జరిగో ఆరోగ్యానికి కూడా గొడవసం ఈ విధంగా నేననేది మనిషి హార్ష్గా ఉండక్కర్లేదు అక్కడి నుంచి తల్లికందులుగా తపస్సు చేయమనో లేకపోతే రాతి మీద శీర్థాసనం వేయమనో ఇలాంటివన్నీ నేను చెప్పను ప్రాక్టికల్ టైమ్స్లో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరము శరీర ధారణ ఇంపార్టెంట్ శరీర మాధ్యం కలు ధర్మ సాధనం కాళిదాస మహాకళి శరీరాన్ని నిలబెచ్చుకోవాలి శరీరం ఆరోగ్యంగా ఉంటే మీరు ధర్మం చేయగలుగుతారు ధర్మం అంటే ప్రవృత్తి ధర్మం కావచ్చు నివృత్తి ధర్మం కావచ్చు ఇది నివృత్తి ధర్మం ఇది కూడా ధర్మమే దీన్ని చేయాలన్నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి మీరు జ్వరంగా ఉంటే మీరు పాఠం వినలేరు నేను పాఠం చెప్తూ ఉంటే ఇప్పుడు నవ్వుతున్నారు తలసే ఉంటున్నారు కూర్చొని ఉన్నారు ఇదే జ్వరం నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ బదులు నైన్టీ వస్తే మీరు కుర్చీదో కాదు సోఫాలో కుర్చొనిచ్చినా మీరు కూర్చోలేరు తెలుసా మీరు వినలేరు వింటూ ఉంటే తలపోటు ఎందుకంటే విని ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేసి శక్తి ఉండదు బ్రెయిన్ కి సో తలపోటు వస్తుంది యూ ఫీల్ లైక్ లైన్ డౌన్ వితౌట్ విజలింగ్ టు ఎనీథింగ్ అంత శరీర ఆరోగ్యం అంత కంటికాలి కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాలి దాన్ని పరిరక్షించుకోవడానికైనా భోగాల్ని దూరంగా పెట్టాలి భోగాల్ని దూరంగా పెట్టడం వల్ల శరీర ఆరోగ్యం రక్షింపబడితే మాత్రమే కాక మనస్సు యొక్క ఆరోగ్యం కూడా చక్కగా రక్షింపబడుతుంది మన ఫోకస్ ఈ సంసార విషయములలో పడకుండగా ఉంటుంది చాలా అవసరం వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్ అది ఆ క్రిటికాలిటీ పెరుగుతుంది శ్రద్ధ క్రిటికల్ మోర్ క్రిటికల్ తత్పరత మోస్ట్ క్రిటికల్ ఇంద్రియ జయము ఆ సీక్వెన్స్ అయితే కాబట్టి సంయుతములైన ఇంద్రియములు అంటే విషయముల విషయములంటే భోగములు అని అర్థం విషయ భోగములు తెలికే విషయమేటి శబ్దము శబ్దం అంటే గడగడ సౌండ్ అని కాదు మ్యూజిక్ ఇలాంటివి మీరు మీరు వినగోరే శబ్దం కంటికి విషయమేమిటి రూపము నాలుకికి విషయము నిత్యములైన పదార్థములు ఆ విధంగా ఎవంభూత శ్రద్ధావాన్ తత్పర సంయతేంద్రియ శోభ్యం జ్ఞానం లభతే ఇది ఒక హామీ గీతాచార్యులు ఇచ్చేటువంటి వారంటీ ఏమిటది ఈ ఈ మూడు లక్షణాలు పెట్టుకుంటే శ్రద్ధావంతుడు తత్పరుడు సైనికేంద్రుడు ఈ మూడు లక్షణాలు ఏకకాలంలో వీడు కలిగి వాడు తప్పనిసరిగా జ్ఞానాన్ని పొందుతారు ఎన్ని సందేహాలు మూడు ఉంటాయి అయితే ఇంతకుముందు మూడు చెప్పారు వాటి మాట ఏంటి అవి బాహ్యములు ఇది అనంతరములు వాటిని నేను అవకాశం ఉంది లేకున్నా వీటిని లేకున్నా నటించే అవకాశం లేదు ప్రణి ప్రణిపాతాదిస్తు బాహ్య అనైకాంతి మాయాది సంభవాత్ ఇప్పుడు నమస్కారం చేయటం సేవ పరిప్రశ్న ప్రశ్న వేయటం సేవ చేయటం ఈ మూడు అంటే బహిరంగంగా ఉంటాయి అంటే బాహ్యములైన ఇంద్రియములతో అనుష్ఠించబడేది నమస్కారం చేయడం ఉందనుకోండి ఏముంది నమస్కారం చేయడానికి ఏం కష్టపడాలి చేతుకాలను ఇలా సాగతించటమేగా బాహ్యం సేవ చేయటం కూడా బాహ్యమే సో ప్రశ్న ప్రశ్న వేయటం కొంచెం తెలివితేటలుగా ప్రశ్న వేయటం అది కూడా బాహ్యమే వాడికి లోపల నిష్టలేకున్నా బయటికి మాత్రం ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేసేస్తాను నేనే సమస్య కాదు మూడు ఉంటాయి మూడు అనేకాంతి కోపి భవత్సేలా ఈ మూడు కనపడతాయి మీకు వాడు వాడు పరిప్రశ్న చేస్తాడు సేవ చేస్తాడు నమస్కారం చేస్తాడు కానీ వాడి హృదయంలో సేవాభావం ఉండాలని రూల్ ఏమీ లేదు వాడి హృదయంలో జిజ్ఞాస ఉండాలనే రూల్ లేదు వాడికి వినయం ఉందనే రూల్ లేదు దాన్ని అనైకాంతికము ఉంటారు ఆ లక్షణాలు వాడిలో ఉండాలనే రూలు లేదు దండం దెక్కేడు కాబట్టి అనే రూల్ లేదు ఎందుకంటే మాయా విశ్వాది సంభవా మాయావి అంటే ఆషాఢభూతి లాంటి వాళ్ళు ఇంకా ఉంటారు పాసిబుల్ సుకుడని ఆషాఢభూతి చాలా చాలా ప్రేమగా వచ్చేదండం పెడతాడు ఆషాఢభూతి అయ్యింది అనేది అవకాశం ఉంది చూసే కూడా అవ్వచ్చు ఆషాఢభూతి అవ్వచ్చు కాబట్టి ఆ బాహ్య లక్షణాలు మూలించి అవి అనైకాంతికముడు అంటే నెససరీగా ఉంటాయి అని చెప్పడానికి వీలు లేనివి ఇవి మాత్రం అలాంటివి కావు నాకు శ్రద్ధావత్మాదవు శ్రద్ధ తత్పరత ఇంద్రియ జయము అనే మూడు బాహ్యములు కావు మీకు శ్రద్ధ ఉందని కనపడుతున్నా లోపల శ్రద్ధ లేదు అనే పరిస్థితి ఏమి ఉండదు ఎందుకంటే మీకు తను ఉన్న శ్రద్ధ బయటికి కనపడిదేం కాదు మీలో నేను తెలుస్తూ మోస్ట్లీ ఇట్ లైక్ దాట్ కాబట్టి తత్పరత లేక నిష్ట అనేది ఒకప్పుడు గురించిగా వస్తుంది అల్టిమేట్లీ ఇట్ ఈ ఓన్లీ యూ అది కనుక మీలో మీకు ఉన్నట్లుగా మీకే అనుభవానికి వస్తే అది ఏకాంతములే అంటే సత్యం నిష్ఠితము ఇంకా దాంట్లో మోసగెరచడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆంతరము కంత కాబట్టి ఈ శ్రద్ధావశ్వాదులు ఇది ఏకాంతమైన ఉపాయము అదే అంటారు ఏకాంత్ఞానం ఇటీ అంటే ఇటు హేతో ఈ కారణం చేత ఇలా ఆంతరములు ఈ మూడు కరక ఉన్నట్లయితే తప్పనిసరిగా జ్ఞానము లభించి తీరు ఈ మాట మీరు ప్రణిపాత అయినా వాటికి చెప్పడానికి తీరలేదు నిజంగా లోకంలో మహాత్ముడు జ్ఞాని ఉన్నాడు అనుకోండి ఆ జ్ఞాని వచ్చి నమస్కారం చేసి సేవ చేసి ఆ తర్వాత ప్రశ్నలు అడిగేసి లేచారు జ్ఞానం కాదు అవి ఉన్నా లేకున్నా అవి అవి కూడా ఉంటాయి వాటితో పాటు ఈ మూడు ఆంతర లక్షణాలు కూడా మనం సంపాదించుకున్నట్లయితే తప్పనిసరిగా మానవుడు జ్ఞానాన్ని పొంది తీరును సో చూడండి జీవితానికి ఒక్కటే లక్ష్యం ఉండాలి ఏకైక లక్ష్యం అదేమిటంటే ఆత్మజ్ఞానాన్ని పొందటం ఆ సత్యాన్ని గుర్తించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మజ్ఞానం అనేది ఒకటి డిసీజ్ అవగా బిజినెస్ బాగా ప్రాస్పర్ అవ్వటం ఇది ఒక లక్ష్యం మేనేజ్మెంట్ బిజినెస్ ప్రాస్పర్ అవ్వాలి మనమేమో సక్సెస్ అయిపోవాలి కోర్టులకు పడగలెట్టాలి ఇవన్నీ లక్ష్యాల కింద పెట్టుకుంటారు ఆత్మజ్ఞానం కూడా తెలుసుకోవచ్చు దాని శ్రద్ధ దాని తత్పరత అంతా అన్నింటికోబట్టి ఇది కూడా ఉంటుంది సో ఎప్పుడైతే శ్రద్ధ తత్పర సంఘట అర్థం ఏంటంటే దేర్ ఈస్ ఓన్లీ వన్ గోల్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ వర్త్ హ్యావింగ్ ఇంకా మిగతా అన్నీ అనవసరం భర్త హాలింగ్ డేలు ఒక్కటే ఉంది అదేంటంటే రియలైజేషన్ ఆఫ్ ది శాల్ మిగతావన్నీ సెకండరీ ఇన్సిడెంటల్ డబ్బు ఉండడం ఇన్సిడెంట ఎంత డబ్బు కావాలి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే అది అనవసరమే కదా కాబట్టి ఆ సత్యాన్ని అనుభవాన్ని తెచ్చుకోవాలి మీరు యుక్తియుక్తంగా శాస్త్రాన్ని కనుక అధ్యయనం చేస్తే మహాత్మ దగ్గర కూర్చొని శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తే ఈ మాట వింటూ ఉంటారు ఏమని జీవితానికి ఏకైక లక్ష్యము ఆత్మజ్ఞానము కావాలి అని వింటూ ఉంటారు అది మనకి తెలుస్తుంది కూడా ఎందుకంటే వైరాగ్యం అంటే అలాగే ఉంటుంది వైరాగ్యం అంటే ఏమిటి మిగతావి అనిత్యములు వివేకము వైరాగ్యము నిత్య అనిత్య ఆత్మజ్ఞానం ఒక్కటే నిత్యం మిగతా అన్నీ అనిత్యం ధనాన్ని సంపాదిస్తే అనిత్యం రిలేషన్షిప్స్ని సంపాదిస్తాం అనిత్యం కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాం అనిత్యం సుందరమైన దేహాన్ని పొందుతాం అనిత్యం ఇవన్నీ అనిత్యములే నిత్యం ఒక్కటే ఏంటది ఆత్మజ్ఞానాన్ని పొందుత ఇది వివేకం దీన్ని బట్టి వైరాగ్యం రావాలి వైరాగ్యం ఏమిటి ఈ నిత్యమైంది నాకు కావాలి అనిత్యమైనది విరక్తి అది ఇంకా ఇంటలెక్చువల్ లెవెల్లో ఆర్గ్యూ చేస్తే సరిపడుతుంది అది వన్ హ్యాస్ టు రియలైజ్ ఇన్ వన్ స్టైల్ సో ఆ సత్యాన్ని ఎప్పుడైతే గ్రాఫ్ చేస్తాడో ఆ ఐడియాని ఏమిటి ఆత్మజ్ఞానం ఒక్కటివే ఈ జీవిత అనే ఐడియాని ఎప్పుడైతే మనస్సులో బాగా లోతుగా స్వీకరించి అర్థం చేసుకుంటాడో అప్పుడు హీస్ రెడీ టు గెయిన్ ది సెల్ఫ్ నాలెడ్జ్ అది సన్యాసాత్ ఉండేవారు ఆయన దగ్గరకి ఏ బ్రహ్మచారులు సన్యాసులు అయితే ఆయన చెప్పినారు ఇప్పుడు నీకు సలహా ఇస్తాను ఈ జగత్తులో ఈ సృష్టిలో మానాది ఏదీ లేదు మన వాళ్ళు ఎవరు లేరు సాధో ధ్యానం ఒక సన్యాసి తెలుసుకో నాది అనేది ఏది లేదు నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు నేను ఈ జగత్తుకు సంబంధించిన వాళ్ళని కాను ఈ జగత్తు నాకు సంబంధించింది కాను నేను ఈశ్వరునికి చెందిన వాళ్ళను ఈశ్వరుడు అర్జున్ అతను యువ రియల్ ఎస్టే డిస్ట్రూట్ ది మూమెంట్ యూ రియల్ ఎస్టేట్ డిస్ట్రూట్ ఈశ్వరాధికం శ్రీవర్ ఆత్మరూపుడు అయిపోతాడు అంతే ఇట్ ఈస్ లైక్ దా అంతేగాని ఏ భీకి వెళ్తా హే ఓ భీకి వెళ్తా హే అనేది ఇది కైండ్ ఆఫ్ సెన్ఫోసిస్ అనేది అంటారే ఇట్ జస్ట్ డెంట్ వర్క్ అంచేతనే ఈ గీతా ప్రిన్సిపుల్స్ ఆ వేదాంత ప్రిన్సిపల్స్ మేనేజ్మెంట్కి అప్లై చేయటం బిజినెస్ ప్రాసెస్ చేయడానికి అప్లై చేయడం ఎందుకు నేను కన్విన్స్ కాలేకపోయాను ఈ మధ్యన దాన్ని కొద్దిగా ఒక్క చూశాను నేను అది సమ్యక్ దృష్టి అంటే ఏంటి సమ్యక్ దృష్టి అంటే బ్యాలన్స్ థింకింగ్ బ్యాలెన్స్ థింకింగ్ అంటే అలా ఉండాలి క్వార్టర్ లో బాగా ప్రాఫిట్స్ వచ్చాయి ఈ క్వార్టర్ లో తగ్గాయి కాబట్టి నువ్వు కంగారపడద్దు ఇది మెయింటైన్ బ్యాలెన్స్ థింకింగ్ సో దాట్ నెక్స్ట్ క్వార్టర్ లో నీ ప్రాఫిట్స్ పెరుగుతాయి దీనికి సమ్యక్ దృష్టి అని పేరు ఇది చెప్పేవాడు చాలా తెలివైన చాలా లోపైన పరిశీలన గలవాడు నాకు మిత్రుడు కూడా దాంట్లో ఏం లేదు ఐ అప్రీషియేట్ హిమ్ ఆల్సో bah yang kau mengatakan mm -hmm. itu benar sangat satis itu karena the heart of heart i'm not sure whether well, that is what people are meaning aha anget na navigiri koste navigiri koste nen antano meer business inkada uh navigiri -huh. kadda anukuntunara vedantam kodukuna anukuntunara what what is the to antu నన్ను ఏం లేమంటారు స్వామిజీ ఇంకెందుకంటే మిగిలింది కన్నా బిజినెస్ లో మీ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు కదా మీ అబ్బాయి దగ్గర చేస్తున్నాడు బిజినెస్ అందుబాటు చేసుకుంటున్నాడు కదా మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటాను మీరు మానేయండి అంటే ఎంత టైం తీసుకోమంటారు ఫోన్ తీసుకోండి టైం తీసుకోండి యాడాప్ తీసుకోండి రెండు ఏళ్ళు తీసుకోండి మూడేళ్ళు తీసుకోండి టేక్ సం అండ్ దెన్ ఆఫ్టర్ దట్ థైండ్ యూఆర్ డన్ విత్ మీరు యూజ్ఫుల్ ఫ్యూవర్ థాయ్ ఇమీడియట్ గా మానేయలేదు the quartz samthai agar vallana man start kuda chey kovalu you require a little time a time you take the time a time of three years tho ga paravaladu five years tho paravaladu it depends upon the individual but by the end of the time you have trained and then you are totally dedicated to apple it feels like that endukante dan rahasyam aitante ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి తెలిసినది ఏమి ఉండదు ఆత్మ ఇంత పెద్దది ఉంటుందో దాన్ని తెలుసుకునేది ఏమి ఉండదు ఆత్మజ్ఞానం అంటే జగత్తు నిత్యాన్ని తెలుసుకోవడం పేరే ఆత్మజ్ఞానం అంతా నిదేశమే ఆ నిదేశం చేయటానికి మనం సిద్ధంగా లేకపోతే ఆత్మజ్ఞానాన్ని చెందడంతో ఏది కుదరదు నిదేశం చేయటానికి సిద్ధంగా ఉండాలి ఏది నిదేశం చేయాలి ఎవ్రీథింగ్ దట్ ఈస్ నోన్ హ్యాస్ టుగేటెడ్ నవ్ యూ క్యాన్ ఏ సర్వము తెలియబడుతూ ఉంటుందో ఆ సర్వాన్ని నెగ్లెక్ట్ చేయాలి నానికి పర్సనాలిటీని నెగ్లెక్ట్ చేయాలి పర్సనాలిటీని డిఫైన్ చేసి క్యారెక్టర్స్ ఏమిటి నేను నాది పెర్సనాలిటీ అంటే అలా ఉంటుంది నేను నాది ఇదిగో ఈ సీట్ చూ అంత అర్థంగా ఎక్స్ప్రెషన్ ఉన్నాయి నేను నాది ఇది నేను ఈ సీట్ నాది ఇది నేను ఈ కన్సర్ నాది అలా మనుషులు ఎలా పెట్టుకుంటారు పాత్రయ్యందు పాత్రయ్యందు మమకారంగుల వాళ్ళు ఇద్దరు ఉంటారు పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు మూడేళ్ల పిల్లలు నాలుగేళ్ల పిల్లలు వాళ్ళు వాళ్ళ పాత్ర ఇంకెవరూ ముట్టుకోకూడదు ఆ పాత్రలో వాళ్ళు అన్నం తినే పాత్రలో మరేవాళ్ళు ముట్టుకుంటే వీళ్ళు ఏడవడం ప్రారంభిస్తారు సరే చిన్నపిల్లలు కాబట్టి ఏడుస్తారు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పాత్ర ఎవరు ముట్టుకోకూడదు వాళ్ళ పాత్ర ఎవరన్నా ముట్టుకుంటే ఏదో పిడింపడ్డట్టుగా హడావిడి చేస్తారు ఇల్లని నీది నిప్పుడు హడావుడి చేస్తారు ఎందుకంటే మమ పాత్రం మమ గృహం మమ మమ మమ అహం అహం అహం మమ మమ మమో మీరంకా అర్హ అంటే శ్రీకృష్ణ కాబట్టి నేను నాది దే డిఫైన్డ్ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీని నిషేధించాలి నెగేక్ట్ పర్సనాలిటీ డైర్లీ కాన్స్టిట్యూటెడ్ బై మీ అన్మాన్ ఆ దర్శనాలపైన నిషేధించకుండా ఆత్మజ్ఞానం అసలు వినేలేదు కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సి ఉన్నారు తర్వాత శ్లోకా అజ్ఞ శబ్దాన సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపర ఇది నెగిటివ్ ఇప్పుడు శ్రీకృష్ణుడు పాజిటివ్ చెప్తాడు నెగిటివ్ చెప్తాడు నన్ను అనుకున్నాం మనం అన్వయము నిషేధము అన్వయం చెప్పాడు అన్వయం ఎలా ఉంటుంది ఈ లక్షణాలు ఉంటే నీకు జ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది అని చెప్పాడు అన్వయం వ్యతిరేకం ఎలా ఉంటుంది ఈ లక్షణాలు కనుక నీకు లేకపోతే నువ్వు పతితూరం నీకు మోక్షం రాదు అని నెగి నెగిటివ్ శ్రీకృష్ణుడు రెండు చెప్తాడు ప్రతి సందర్భంలోనూ ఇంటి నుంచి ప్రతి సందర్భంలోనూ గీతలో అన్వయ నిషేధ రెండు చెప్తాడు ముందు నిషేధం చెప్పి తర్వాత అన్వయం చెప్తాడు జనరల్లీ అక్కడక్కడ ముందు అన్వయం చెప్పి తర్వాత నిషేధం చెప్తాడు అలాగంటే ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ లో ఇది ఒకటి ఇక్కడ ముందు అన్వయం చెప్తాడు శ్రద్ధ వాన్లభతే అజ్ఞానం అని ఇప్పుడు నిషేధం చెప్తున్నాడు అజ్ఞత అనే అశ్రద్ధాన శ్రద్ధలేనివాడు సంశయాత్మ సంశయస్వభావము గలవాడు వినశ్య చెడిపోవును సంశయాత్మన సంశయస్వభావము గలవానికి అయం లోక ఈలోకము నాస్తి లేదు పర పరలోకము నా లేదు మళ్ళీ మూడు లక్షణాలు మూడు పాజిటివ్ చెప్తారు కదా ఇప్పుడు మూడు నెగిటివ్ ఏ అజ్ఞానము అశ్రద్ధ సంశయము ఇప్పుడు ఓ ప్రిన్సిపాల్ గారిని ఓ తండ్రి అడిగాడు మా అబ్బాయి బాయ్ చదువుకుంటున్నాడు ఆయన అడిగాడు స్కూల్లో స్కూల్లోనో మీ అబ్బాయి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ స్టూడెంట్ అండి ఈజ్ అ గుడ్ బాయ్ కానీ అతనికి రెండే సమస్యలు ఉన్నాయి అని చెప్పాడు తండ్ర అనుకున్నాడు ఏదో రెండే కదా సమస్యలో వాళ్ళు ఏదో పరిష్కారా రెండేమిటంటే వాడికి తెలియదు ఇంకో వాళ్ళు చెప్తే తెలిసిపోదు వాళ్ళకి ఉండదు రెండోది అంటే దాని అర్థం ఏంటి ఇంకా మూడోది ఏమి ఉండక్కర్లేదు తరబడదు వేర స్థితి ఇంకా వాడికి జ్ఞానం వచ్చే అవకాశం లేదు అజ్ఞహ అంటే వారికి తెలియదు అశ్రద్ధాన అంటే అగ్రవాడికి చెప్తే దాని మీద వీరికి శ్రద్ధ ఉండదు తనకి తెలియనైనా తెలియాలి అయితే ఎగరవాడు చెప్పే దాని మీద శ్రద్ధగా ఉండాలి ఇదే కావాలి అదే కావాలి వీడికి ఇది లేదు అది లేదు ఇంకా వాడు ఏం బాగుపడతాయని చెప్పే వాడు బాగుపడ్డు అని అర్థం ఇక జీవితంలో రెండు అప్రోచెస్ ఉంటాయి ఒకటి జీరో ట్రస్ట్ ముందు ఆరంభంలో జీరో ట్రస్ట్ ఎదరవాడిని మనం ఏమీ నమ్మం వి డౌట్ ది పర్సన్ అన్నెస్ అదర్వైజ్ ప్రూవ్డ్ మనిషిని మనం సందేహిస్తాం సంశయం తెచ్చుకుంటాం వాడిని నమ్మను నేను వాడు నమ్మదగ్గవాడు అని నిరూపితం అయ్యే వరకు నేను వాడిని నమ్మను అని ఒక అప్రోచ్ జీరో ట్రస్ట్ ఏమంటే హెదరవాడు నమ్మదగ్గవాడు విశ్వసనీయుడు అని ప్రూవ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి ఒక జీవితకాలం పడుతుంది పదేళ్లు వాడు నమ్మకంగా ఉండి అప్పుడు మోసం చేయచ్చు కాబట్టి ఈ టూ బిజిన్ విత్ జీరో ట్రస్ట్ ఉన్న వారికి జీవితంలో ట్రస్ట్ నెలకొనే అవకాశమే ఉండదు ఎందుకంటే పదేళ్ళు వీళ్ళు మోసం చేయలేదు వీడిని నేను నమ్మవచ్చు అనుకోగానే వాడికి ఎవరికి ఇస్తుందో తెలిసినా మోసం చేయకపోతేనేవి పదకొండు ఏడు మొదటి రోజు మోసం చేయొచ్చు కదా అని అనిపిస్తుంది ట్రస్ట్ ఇరవై ఏళ్ళు అయిన తర్వాత Why is this trust? Because aляis there is no quality. There is no doubt value. After making it more, we Teras., we Teras we Teras we Teras hed districtars the letter is meant as a gift Antondole you could in return to money and practice this. Shortери is my offer and марс St. We will tell Yara, ఇందులో చెప్పేదంటే వాడేమో ప్లాన్లు వేస్తాడేమో అది ఉంది డబ్ ప్రాబ్లం ఇది ఆల్సో దే ప్రపంచం అలాగే ఉంటుందండి అది డబ్బు అందరినీ విడతీస్తుంది డబ్బు అనేది అందరినీ విడతీస్తుంది ఆ డబ్బుతో ఉన్న లక్షణం లేదు ఏమీ ఆశ్చర్యం లేదు డబ్బు పాపిస్తుంది అని అంటే పాపిస్తుంది అంటే అది విడతీస్తుంది అని అనుకుంటాను తర్వాత జీరో ట్రస్ట్తో మొదలైన వాడు వాడు ఎప్పుడూ అంట్రస్టింగ్గా సంశయంతోతే వాడి బతికి తెల్లారి వాడు ఎప్పుడూ దేన్నే విశ్వసించలేదు అలా ఉండకూడదు ఎలా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్తో మనం ఉంటాం ఐ ట్రస్ట్ కలిసి పనిచేస్తూ ఉంటారు దే బోర్ దే అదర్ పర్సన్ ప్రూవ్ దట్ హీజ్ నాట్ ఎ ట్రస్ట్ వన్ వాడు ప్రూవ్ చేస్తాడు అప్పుడు మనకు అర్థమైపోతుంది ఒకసారి దెబ్బత ఉంటుంది సరే వీడు నమ్మదగ్గవాడు కాదు అని వాడిని నమ్మడం మానేస్తారు బట్ యువర్ కెపాసిటీ టు ట్రస్ట్ రిమైన్స్ ఇన్ డాక్ట్ ఇది దీంట్లో రహస్యం ఒక మహాత్ముడు చెప్పాడు ఆయన ఏమన్నా అంటే నువ్వు షాపుకి వెళ్ళి షాపులో తోటి వైలెన్స్ మెంటల్ వైలెన్స్ అంటే ఎగరవాళ్ళ యొక్క సంపదని తాను లాగేసుకోవటం వాళ్ళకేదో పది రూపాయలు వస్తువుచ్చి వాళ్ళ దగ్గర ఇరవై రూపాయలు లాగేసుకుంటాం ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వైలెన్స్ సో తర్వాత మోసం తర్వాత మ్యానిపులేషన్ ఇవన్నీ కొద్ది షాప్లో చేస్తాడు షాప్లో ఈ పొరపాట్లన్నీ చేస్తాడు చేసి మనస్సును కలుషితం చేసుకుంటాడు ఇంటికి వస్తాడు ఇంటికి వస్తాడు నేను నా భార్యని పిల్లల్ని ప్రేమిస్తాను అని వాడు ఎవరు ఉంటాడంటే నేను షాప్ లో మ్యానుకులేషన్స్ చేస్తాను షాప్ లో ఇచ్చి రెండు లాగి ప్రయత్నం చేస్తాను కానీ ఇంటి దగ్గర మాత్రం ప్రేమిస్తాను వీళ్ళకి నేను అంతా ఇస్తాను అని అనుకుంటాను దిస్ ఇస్ హాల్ పీపుల్ డివైడ్ తర్వాత ఆఫీస్ లో లంచం పుచ్చుకుంటాను అక్కడ డబ్బు సంపాదిస్తాను కానీ ఇంటి దగ్గర మాత్రం నేను చేయాల్సిన పనులన్నీ ప్రతిఫలాపేక్ష లేకుండా సేవాభావంతో చేసి పెడతాను వీళ్ళకి నేను డబ్బిస్తాను అని అనుకుంటాను దిస్ ఈస్ హౌ హీ లిక్స్ ది హోల్ సిచ్యుయేషన్ బట్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్ ఆ సత్యాన్ని ఎందుకంటే ఓ సామెత ఒకటి ఉందే మీద ఆవు చేలోనేస్తే దూర గట్టి మీద నేస్తుందా అనేదో సామెత ఒకటి దాని స్థిరిట్ ఏతుంటే వీడు ఆఫీస్లో మ్యానికులేటివ్గా ఉండి కాన్సోర్గా ఉండి ధనాన్ని అన్యాయార్థితం చేసేటువంటి సంస్కారాన్ని కలిగి ఉంటే వీడింటికి వచ్చిన తర్వాత అవే సంస్కారాన్ని కొనసాగుతాయి అదే రూపంలో ఉండవు రూపాంతరాన్ని చెంది అదే అటిట్యూడ్స్ వీడికి తెలియకుండగా వీడి రిలేషన్షిప్స్లో కొనసాగుతాయి కాబట్టి ఆ కారణంగా వీరికి భావ్యతోటి ప్రేమానురాగాలు పిల్లలతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఇది ఒక లా ఈ లాని ఏదైనా బిజినెస్ పీపుల్ని వాళ్ళని ఉద్దేశించి చెప్పాలని నాకు అనిపిస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఎప్పుడో చెప్తాం అన్ని అన్నీ ఒక్కసారి చేసేది ఆ టైంకి ఎవరో చెప్తాం సో నిన్న ఓ బిజినెస్ కాన్ఫరెన్స్ అని అడ్రస్ చేసేందుకు ఇక్కడ చూడండి టిఐఈ చాలా పెద్దవాళ్ళు వీళ్ళందరూ సో ఆ కాన్ఫరెన్స్ లో వివేకము వైరాగ్యము దట్ వాజ్ మై టాపిక్ సో edo you hotel your business law, you are ruthless you are uh, manipulating and very self concerned and highly ambitious and violent mentally violent and you think that when you come home even the loving understanding appreciating and uh, service, service, serving serving family I am working on I have a world to do that I did not that you business ela chesthawo intigidira kuda alage untam అంటే ఎగ్జాక్ట్ గా అలా ఉంటాడని కాదు ఇంటి దగ్గర రిలేషన్షిప్స్ ఐడియల్ గా ఏమి ఉండవు అంతేకాని వీడు విజన్స్ వెళ్ళి ఇంట్లో దెబ్బలు ఉంటారు భార్యాభర్తలు దెబ్బలు అడుగుతూ ఉంటారు సోదరులు దెబ్బలు ఉంటారు తల్లి కొడుకులు తల్లి కొడుకులు దెబ్బలు అడుగుంటారు తల్లి ఎమాజిన్ బిజినెస్ గురించి బిజినెస్ ఎక్సెస్ షేర్స్ ద్వారా విషయంలో తల్లి కొడుకులు దెబ్బలు తల్లి కొడుకులు దావా వేస్తుంది నేను వెళ్తున్నాను ఏ తల్లి స్వామీజీ చుట్టు ఫిర్యస్తో వేదాంతం తగ్గబోదా అర్మబోదా అంటూ మళ్ళీ కొడుకునేది దావా వేస్తుంది ఎందుకు దావా అంటే ట్వంటీ మిలియన్ ప్రాపర్టీని సర్దుబాటు చేసుకోవటంలో ఒక మిలియన్ ఎక్కువకి వచ్చేసింది అంటే అదైతే బిజినెస్ ఎలా చేశారో అలాగే ఫ్యామిలీ అఫైర్స్ మీరు నడిపిస్తున్నారని అర్థం దానికి బిజినెస్లో మీరు టోటల్ ట్రస్ట్ తో హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్తో మీరు బిజినెస్ చేస్తే ఎదరవాడిని సేవ చేద్దాము ఎద్రవాడికి హెల్ప్ చేద్దాము అదే ప్రధానము అనే దాని అలా బిజినెస్ మేము చేయలేము అంటే మనైతే మానేవాల్సి ఉంటుంది బిజినెస్ చేసి కదా ఏదాంతమైనా మానుకోవాల్సి ఉంటుంది అడగట్టు మీరు ఎలా రికన్సల్వ్ చేయాలి నాకు తెలియదు ఎలా రికన్సల్వ్ చేయాలి మీరు మేనిఫిల చేసి సెల్ఫ్ సెంట్రెడ్ యాక్టివిటీ ఒక పక్కన రన్ చేస్తూ ఇంకో పక్కన వేదాంత ఎక్కడ కుదు వేదాంత అహం బ్రహ్మాష్మి అంటే అందరూ అనుకుంటారో అహంకారానికి బ్రహ్మానే కిరీటం పెట్టుకున్నట్టు అవుతుంది అనుకుంటారు అలా కాబట్టి అహంకారానికి బ్రహ్మనే కిరీటం పెట్టుకోవడం కాదు శాఖారోడు లాగా వేదానంగంలో శాఖ రోడులాగా ఇట్స్ నాట్ లైక్ గా నువ్వు ఇంటి దగ్గర భార్యని హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేద్దామలోచించినావా ఇఫ్ సో ఈ ట్రస్ట్ షాప్ లో నీ కస్టమర్ని హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేత చేసుకో నీ కస్టమర్ని ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ అప్పుడు నీ భార్యను నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ తండ్రిని తల్లిని హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ దేవుణ్ణి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయగలుగుతావు అంతేగాని కస్టమర్ని ట్రస్ట్ చేయడు వాడిని డౌట్ఫుల్ గా చూస్తాడు దేవుని మాత్రం నేను నిన్నే ప్రార్థిస్తున్నానంటాడు ఇట్ నేబర్ వర్క్స్ లైక్ దాట్ విదాజ్ మైండ్ ఇస్ మైండ్ కాబట్టి పూర్తి ట్రస్ట్ తోటి జీవితాన్ని ముందుకు అడుగులేయాలి ధర్మరాజు గారు భీష్ముని అడిగాడు శాంతి పూర్వంలో పూర్తి శ్రద్ధతోటి ట్రస్ట్ తోటి నిశంసే ప్రవృత్తితోటి నేను సమాజంలో కార్యాలను చేస్తే నేను అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కదా దాని మాట ఏమిటని అడిగాడు అడిగితే తీసుకుంటే ఏం చెప్తాడంటే నువ్వు ట్రస్ట్ లేకుండా సంశయం తోటి ముందుకు అడుగు వేస్తే వచ్చే కష్టాల కంటే ట్రస్ట్ తోటి వచ్చే కష్టాలు తక్కువ ఉంటాయి వాటి డెప్త్ చాలా తక్కువ ఉంటుంది సూపర్ స్పిషియల్ గా ఉంటాయి ట్రస్ట్ వల్ల వాడు మోసం చేస్తాడు ఎంత మోసం చేస్తాడు ఐదు మనకు ఇవ్వాల్సిన వాడు ఓ కస్టమరు నాలుగు వందలు ఇచ్చేసి ఆ వందా మనం ఆ ట్రస్టింగ్ క్వాలిటీ వల్ల ఎంత నష్టపోయాము వంద రూపాయలు నేను తెరతో రాస్తున్నా పాళి టూ పాళి రాసే టర్మ నేను శుద్ధ మాయకంగా ఉంది కానీ వేదంగా ఉన్న తెర పెట్టుకుని శుద్ధ మాయకంగా ఉంది ఒకప్పుడు ఇప్పుడు తెలివితే ఉన్నానేమో అని నేను అనిపిస్తున్నాను ఆయన ఇప్పుడు కొంత తెలివి మీరేనా నేనే అనిపిస్తున్నాను అంత అలాకుండానే మీ దగ్గర నేను సిద్ధతి పొందాలని నేను ప్రయత్నించలేదు అప్పుడు అలా ఉంది ఎన్ను రాసుకుంటే రాయట్లేదు అది అది ఏమీ రాయట్లేదు రాయి పుట్టి అంటే ఎట బయ్ తొన్న రాయుడు అని నేను చికాకు పడుతున్నాను అంటే సరఫ్ల ఈ లోపల నా పక్కనే ఒక ఎన్న నా తొలి తొలి కాదు నా వయసు వాడే నూరారులే దాని కొంచెం పెద్దవాడు అతను పరసకాయ కొడుతున్నాడు ఏమో పరసకాయ ఆ పనసకాయ నా చేతికి ఇచ్చి ఆ వెనకాల వైపు రసం ఉంటుంది దాని మీద ఇలా ఇలా అరగితే అప్పుడు పెన్న రాస్తుందని చెప్పేసి నాకు పనసగా కట్ట చేసి ఇచ్చాడు నేను కరెక్ట్ ఏమో అనుకుని పనసగా కట్టి తీసి అరగతిస్తున్నాను ఈ లోపల పెద్ద ఆయన వచ్చారు పెద్ద ఆయన వచ్చి ఏం చేస్తున్నావు అడిగారు అంటే ఇది చెన్న సరిగ్గా అయ్యట్లేదు బాగా రాస్తుందంటే చెప్పాడు అంటే ఆయన అతని తీశారు అతను వేరగా కూడా అడిగారు అప్పుడు నాకు అర్థమైంది ఏమని వీడు నన్ను మోసం చేయడానికి నన్ను వ్యగమోహం ఈ వ్యాధిని స్పంద మై కాస్ట్ అనే అందుకోసం పనసుకాయ నాకు ఇచ్చేది తప్పిస్తే తనను బాగా రాసి పద్ధతి అది కాదు ఈ మాత్రం ఆలోచన మనకే ముందు మనం తొరపాటునే వాడి మాట ప్రశ్న నేను అనుకున్నాను ఆ పనసుకాయ గయితే తర్వాత అక్కడి వెళ్ళి నేను ఇంకో పడి నేను రాసుకున్నాను అతను ఆ పనసుకాయ పుట్టి రోజున ఏ ఉన్నాడో భాషాత్రవీణా అనే పరీక్ష ఆ పరీక్ష అతను పాస్ కాలేదు ఈనాటి వరకు కూడా అతను భర్షాత్వం వాచతా ఇంకా మనసుగా పెడుతూనే ఉన్నాడు నేను ఆ క్షణంలో ఒక అవమానానికి గురయ్యాను అండ్ ఐ సెల్ఫ్ వెరీ సెల్ఫ్ కాన్ఫియస్ నాకే ఒక సెల్ఫ్ లోదింగ్ కూడా నేను అప్పుడు ఫీల్ అయ్యాను ఇంత చేతగానేతనం ఇంత మైండ్ పాదర్శ లాగా లేకపోవటం ఇంత చేతగానేతనం మనకెందుకు వచ్చిందర భగవంతుడానికి నేను చాలా ఫీల్ అయిన మాట వాస్తాను కానీ నేను అప్పుడు ఎస్ఎస్ఎల్సీ జరిగిన వాడిని నేను ఎస్ఎస్ఎల్సీ రాసయ్యాను అల్టిమేట్ గా పిహెచ్డి కూడా చేశాను అతను ఆ భాషాత్వ ప్రజ పాస్ కాలేదు కనసే కొడుతూనే ఉన్నాడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు ధర్మరాజు గారికి భీష్ణంలో అలాంటి సలహా పెట్టాను నువ్వు ఏ అంశాల్లో నీకుండే పవిత్ర ప్రభుత్వ వల్ల పూర్తి ట్రస్టింగ్ నేచర్ వల్ల ఏ నువ్వు నష్టపోతాలో ఆ అంశాలు అవి చాలా తక్కువ ఉంటాయి నష్టం ఉంటుంది దాంట్లో ఖాయిగా నష్టం ఉంటుంది ఇది లూజ్ సబ్జెక్ట్ దాంట్లో సందేహం మీకు అమెరికాలో ఒక కంపెనీ అండి దాని పేరు గుర్తురావట్లేదు నాకు దీన్ అనేది అంటారు ఆ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి డ్రెస్సెస్ అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ కంపెనీ ఒక అతను గ్రీన్ ల్యాండ్ లోపల ఒక అతను స్టార్ట్ చేశాడు అతను స్టార్ట్ చేసినప్పుడు అతను ఏం చేశాడంటే పది షర్ట్స్ కుట్టిచ్చాడు ఈ పది షర్ట్స్ లోనూ డిజైన్లో ఏదో మిస్టేక్ అయింది అన్నింట్లోనూ సేమ్ మిస్టేక్ అయింది ఒకతను తిరిగి అమ్మ మీరు ఇచ్చిన షర్ట్స్లో తడ ఉందని అది వెంటనే తీసేసుకుని అతనికి రిప్లేస్ చేశాడు కొత్త షర్ట్ ఆ మిగిలిన తొమ్మిది గురి అడ్రస్ బిల్లు కాపీలు ఉంటాయి ఆ కాపీల ప్రకారం వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ సర్చ అడిగి తీసుకుని కొత్తగా రిక్వెస్ట్ చేశారు దిస్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ దస్ కంపెనీ ఈ రోజు నాది మల్టీ బిలియన్ డాలర్ కంపెనీ వెరీ హై ఎండ్ కంపెనీ దాని పేరు గుర్తురావట్లేదు నాకు నాకు అక్కడ అక్కడ వాళ్ళు చాలా శ్రద్ధగా చెప్పారు నాకు పేరు గుర్తురావట్లేదు ఈనాటికే అదే పాలసీ ఆ పాలసీ ఏంటంటే వాళ్ళ దగ్గర మీరు కొన్న వస్తువు మీరు బిల్లు ఎక్కేది more no timing bar can you believe it more no timing bar your bill activity ayela tarvata gaani ayela tarvata gaani tiskindu i am not satisfied with this product ana billu adi kanaka vaadiddini pedate billu vishleshitideve arti i will say that bill amount that is their policy ali policy మీరు ఆరు వేళ్ళు నేను అడిగాను అవును ఐదు ఆరు వేళ్ళు తప్పు వాడేసుకుని రిటర్న్కి వచ్చి తీసుకుంటారా తీసి నో ప్రశ్న నో ప్రశ్న కంప్యూటర్ మీరు తెచ్చుకొచ్చి ఏడాది వాడేసుకుని మీకు అన్ని బిలీ మన ఇండియన్ సిల్లాంటి కనీకిస్తూ ఉంటారు వాళ్ళే చెప్పారు నాకు కంప్యూటర్ తెచ్చుకొచ్చి ఏడాది వాడేసుకుని ఏడాదికి ఒక్కరోజు ముందు తీసుకువెళ్ళి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఇంట్ వచ్చి పెర్ఫార్మెన్స్ అని రిటర్న్కి వస్తాను వీళ్ళు బిల్ వీళ్ళు కెమెరా వీడియో కెమెరా పెంచేసుకుని ఇండియా నుంచి తల్లిదండ్రులు వీళ్ళు విజిట్కి వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళి విజయ్ వీడియో కెమెరా కొని తీసుకొచ్చేస్తారు కొని తీసుకొచ్చేసి విజిట్ వీళ్ళు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంటుంది వీళ్ళ విజిట్ ఈ ఫైవ్ మంత్స్ టు months మంత్స్ వీడియో కెమెరా శుభ్రంగా వాడేస్తుంటారు దాని నుంచి తీసుకునే డిజిటల్ అవన్నీ తీసుకొస్తుంటాయి ఇటు తల్లిదండ్రులు లేకపోతే సోదరులు ఇటు వాపస్ వచ్చేస్తారు కదా ఇండియాకి వెంటనే షాప్కి వెళ్ళి ఆయన ఫైవ్ మిక్స్ పెర్ఫార్మెన్స్ నాకు యాక్సెప్టబుల్ అని రిటర్న్ చేసినట్టు మొత్తం డబ్బులు తెచ్చింది నేను అడిగాను మరి ఇది బిజినెస్కి నష్టం కాదా వాళ్ళు ఎవరి నాకు చూస్తున్నాండి నష్టం కాదండి లాభం బికాస్ ద కస్టమర్ ట్రస్ట్ విచ్ మీ గెస్ట్ ఇట్ ఈస్ వర్త్స్ మోర్ వాల్యూబుల్ దే ది లాస్ ఎస్ అఫర్ ఒక అతను ఇండియన్ కెమెరా తోటి నేను విజిట్ చేయండి అతను అన్నాడు ఇది ఇంకా రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నానండి నాలుగు నెలల ఇండియో తెచ్చి ఇంకొక నెల అయిన రిటర్న్ చేసి నేను అన్నాను అలాంటి సర్పాటు చేయండి don't do that you know nanga kuda video address chesaro aparta meer maanasthamara ledha you must have i am carrying about 299 dollars i will give it to you but you give me 392 dollars this not a right amount for me i will give it to you instead i ideally mean it you take it from me come on take it but never return that be be respectful with us that is more important for you త్రీ హండ్రెడ్ డాలర్స్ వస్తూ అయిపోతాయి ఆ ట్రస్ట్ ని వాడు నిలబెట్టుకుని వాడు కృతార్థుడవుతుంటే నువ్వు పోగుతున్నావు ఏం మిస్టేక్ ఎందుకంటే ఆ లక్షణం మీరు రేపు దగ్గర కూడా ఇదే బుద్ధి ప్రదర్శిస్తుంది మైండ్ లైక్ కాబట్టి ఇదొక ప్రిన్సిపల్ ఆల్వేస్ బి ట్రూప్ ఆల్వేజ్ నో ఎక్సెప్షన్ ఆల్వేస్ బి ట్రస్టింగ్ యర్ ఆల్వేజ్ ట్రస్ట్ ఏ అదర్ పర్సన్ గుడ్ పర్సన్ అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్ ఈర్ పర్సన్ ప్రూఫ్ దీ నాట్ ట్రస్ట్ వర్డీ దీస్ అది వాడి హెడేక్ అది వాడి ట్రస్ట్ వర్డీ కాదని ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు ఐ విల్ కీ ప్రవేశ్ అంతవరకు ఐ విల్ ట్రస్ట్ హీమ్ అలాగే ట్రస్ట్ చేయడం చేత అయిన వాడు వాడు ఈశ్వరుని వెళ్ళి భక్తిని సంపాదించగలుగుతాడు ఎందుకంటే భక్తి అంటే ట్రస్ట్ అన్నారు మన భక్తి చాలా కన్వీనియంట్ భక్తి ఉంటుంది మనము శరణం ప్రపజ్జే అని అనేస్తూ ఉంటాం శరణాగతి స్తోత్రాలు స్తోత్రం ఉంటుంది సో ఒక వృత్తంలో ఒక స్తోత్రం ఉంటుంది ఏదో వేదాంత దేశిక కొరత విష్ణు ప్రపత్తి స్తోత్రం అని ప్రారంభం అవుతుంది శరణం ప్రపద్యే అని దాని పల్లవి మొత్తం ముప్పై శ్లోకాలు ఉంటాయి వీడు గడగడ గడగడగడ ఆ ముప్పై రెండు శ్లోకాలు చెప్పేసి ఒక అన్నం పెట్టి పువ్వు వేస్తా కావచ్చు అని శరణ పొందేదంటారా ఈశ్వరుని ఈశ్వరుని శరణ పొందితే వాడికి అతని జీవితంలో ఇంత బరువు అనేది ఏదో ఉన్నది యోగక్షేమం వాహామేహం ఈశ్వరుడు చూసుకుంటాడు వాడు యోగము క్షేమము రెండు బాధ్యతలు కూడా వాడికి ఉండవు అది పరాభక్తి అంత కఠినమైన భక్తి అదే కానీ మనకు కాదు అంత దుస్సాధ్యమైనది మరొకటి లేదని నా అభిప్రాయం చరణాగతి అంత కఠినమైన సమాచారం అంత దుస్సాధ్యమైనది అదే కాలం ఒకటి లేదు మీరు కనుక టోటల్ సెల్ఫ్ సరెండర్ ఈ క్షణంలో ఈ క్షణంలో మేము జీవన ఇస్తలేక ట్రస్ట్ చేయం మనం ఏం చేస్తామంటే మన మన మ్యానికులేషన్ అంతా చేస్తూ ఉంటాం సంస్కారం చేస్తూ చేస్తూ ఈ మ్యానికులేషన్ మేము చేస్తుంది మ్యానికులేషను సక్రమంగా అవుతుందో అవుదో ఈ దేవుడు అడ్డుపడతాడేమో అని దేవుడు కూడా అన్నం భారేస్తాం ఖర్చు లేని పని నష్టం లేని పని కొంత ఖర్చు ఉందంటే పర్వాలేదు ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్తో పోల్చుకుంటే వెంకటేశ్వర స్వామికి అయ్యేటువంటి ఖర్చు పెద్ద ఖర్చు కాదు మొదటి రోజుని వీడు పూర్తి సినిమా యాక్ట్రెస్ ని పిలిచి ఓపెన్ చేస్తాడు పూజ ఖర్చు ఎంత అవుతుంది సినిమా యాక్ట్రెస్ కొంత ఖర్చు అవుతుంది ఇరవై ఈ ఖర్చులు ఎదురు పెడుతున్నాడు తర్వాత రెండు లక్షలు వస్తుందని పెడుతున్నాడు అంతేగాని దేవుడి మీద ట్రస్ట్ ఉండి అలా కాదు కన్వీనియం భక్తి అలా భక్తి చేయడంలో కొంత కన్వీనియన్స్ ఉంటుంది ఆ దేవుడు ప్రొటెస్ట్ చేయడు ఎరే నువ్వు నన్ను నమ్మట్లేదురా చరణం ప్రపద్ది అని అంటున్నావు ఈ రోజు మీనేట్ రానిట్ కమన్ సిట్ బిఫోర్ నే ఎక్కడికి కదలకు నేను చూసుకుంటాను ఈ రక్షణ మీ ఇంటి కదలు కూడా కదవద్దు అని ఈశ్వరుడు చెప్పే స్థితిలో ఈశ్వరుడు లేడు ఈశ్వరుడు రాయి అయిపోర్చున్నాడు ఏం చేస్తాడు మరి బండరాయి అయిపో కూర్చున్నాడు అని చెప్పేసి నేను నోరు మెదపడదు కాబట్టి మన వేషాలన్నీ సాగుతూ మీరు ఎన్ని పద్యాలైనా చెప్పచ్చు ఎన్ని శ్లోకాలైనా చెప్పచ్చు దేవి మాట్లాడదాడు మన భక్తిని ఆయన నెలకొంటాడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే దాన్ని కెనాట్ ట్రస్ట్ ఎవరికొచ్చాను యు కెనాట్ ట్రస్ట్ యువర్ చైల్డ్ యూ కెనాట్ ట్రస్ట్ యువర్ వైఫ్ ఈ కన్నా ట్రస్ట్ వారికి వెళ్ళడం అల్టిమేట్లీ ఈ పన ట్రస్ట్ ఇస్తారా అయితే ఏం లేదంటారు ట్రస్ట్ పోర్టల్ ట్రస్ట్ ఇది ఒక సత్యం ఇది లేనివాడు ఈ ట్రస్ట్ లేనివాడు ట్రస్ట్ చేసే స్వభావం లేనివాడు పెద్దో గొప్ప ట్రస్ట్ ఉన్నా పర్వాలేదు అసలే ట్రస్ట్ చేసే స్వభావం లేనివాడు సంశయాత్మ వాడు వినాశాన్ని పొందుతీరును అవతారిక్యతే కాబట్టి శ్రద్ధవంతుడికి జ్ఞానం వస్తుందన్నారు కదా జ్ఞానం వస్తే ఏం ఒరుగుతుంది ఆ ఒరగడవేన పునఃలో ఉందే అర్థం ఇంకే నేనన్నమాట కాదు ఏమిటి ఒరుగుతుంది తింపున ఏమిటి మాకు ఏంటి మా ఊళ్ళో ఏం పడుతుంది ఇచ్చే దానికి సమాధానం చెప్తున్నారు జ్ఞానం లబ్ధ్వా పరాం మోక్షాఖ్యాం శాంతి ఉపరతి అచిరేణ క్షుప్రమేవ అధిగచ్చతి అయ్యా మీరు ఆత్మజ్ఞానాన్ని పొందితే పరాశాంతి కు్రీ పరాశాంతి శాంతి రెండు రకాలు ఒకటి ్రిటిల్ శాంతి అంటే అలా వచ్చి ఇలా పోయి శాంతి రెండవది పరాశాంతి ఒకసారి మీరు దాన్ని డిస్టవర్ చేస్తే ఇంకా అది ఎక్కడికి పోవాలి శాంతి బ్రిటిల్ శాంతి అంటే ఏదో తెలిసిన మీరు రోజు నుంచా ధనాన్ని సంపాదించటము మ్యానిపులేషను వైలెన్సు అవన్నీ పెట్టుకుని మీరు సంసారిగా ఉన్నారనుకోండి ఆ సంసారిత్వము అది మహా ఆందోళనకి దారితీస్తుంది తీవ్రమైన అలగడికి దారితీస్తుంది ఆ అలగడిని ఆందోళనని మానసిక ఆందోళనని తట్టుకోలేక వీడు యోగా సెంటర్కి వెళ్తాడు యోగా సెంటర్లో వాడు ఏం చేస్తాడంటే వీడిని ఆసనంలో కూర్చోబెట్టి వీడి చేత కొంత ప్రాణాయామ ఒక చిన్న ప్రాణాయామ చేస్తుంది సం ప్రాణాయామ వీళ్ళు సుదర్శన స్త్రీయానికి లోపలి ప్రాణం ఇట్ ఈ వెరీ యూస్ఫుల్ ప్రాణాయామ సో అలా నేను ప్రాణాయామం కొద్దిగా గొప్ప ఏదో చేస్తాను నేను ఏదో ప్రాణాయామం చేయిస్తాను అనంత పెద్ద ఫోకస్గా నీకు చేయించాను అది మీన్స్ టు ధ్యానం అది చేయిస్తాం సో సంసారానికి అన్యంగా మాత్రం చేయించాను సో చేయిస్తాం వాడు ప్రాణాయామో ఏదో చేస్తాడు అలా కూర్చుని చేస్తాడు చేసేప్పటికీ ఆ చట్నీ యొక్క ప్రభావం చేత వాడు ఆత్మరూపుడే కనుక అల్టిమేట్గా మనస్సుకు ఒక తక్కువ శాంతి లభిస్తుంది మనస్సు ఆందోళన కలిగిస్తుంది అమ్మయ్యాన్ని ఫీల్ అవుతారు ఫీల్ అయితే ఇంటికి వెళ్ళి పడుకుంటే నిద్రపడుతుంది ట్యాబ్లెట్ వేసుకుని ఒక్కరి లెక్కనే నిద్రపడుతుంది దాంతో వాడు నాకు శాంతి లభించింది అనుకుంటే ఆ శాంతి కృత్రిమమైన శాంతి తెచ్చిపోయే శాంతి మనస్సు యొక్క లెవెల్లో కలిగేటువంటి శాంతి వెరీ గ్రిటిల్ ఫీజ్ అది ఎప్పుడైనా పోతుంది అది శాంతి దాని అది ఆ అపరశాంతి దృష్ట్యా పరాశాంతి పరాశాంతి అంటే ఏదో తెలుసిన వాళ్ళ పొద్దున్న చెప్పడం చూడండి ఇన్నర్ సైలెన్స్ అని ఇన్నర్ డెత్ ఇన్ ది డెత్ ఇప్పుడు సముద్రము సన్సేస్ ఎంత కల్లోలంగా ఉన్నా డెప్స్ లో నిష్కలంగా ఉంటుంది ఆ డెప్స్ లో ఉండే నైష్కల్యము అది ఎప్పుడు చెరిగిపోయేది అది డిస్టర్బ్ అయ్యేది కాదు అది అలా ఉండిపోతుంది అంటే ఆ రకంగా పైపు ఎంత యాక్టివ్ గా ఉన్నా యాక్టివ్ కల్లోలంగా కాదు యాక్టివ్ ఎంత యాక్టివ్ ఉన్నా ఇన్ డెప్స్ యు ఆర్ సైలెన్స్ వాళ్ళ యాక్టివిటీ ఆ సైలెన్స్ లోనే ఉద్భవిస్తూ ఆ సైలెన్స్ కోసం మీరు ఏమీ ప్రయత్నం చేయనక్కర్లేదు బికాస్ యూ డిస్కవర్ యువర్ ఓన్ త్రూ నేచర్ మీ స్వరూపమే అయి ఉంటుంది ఆ సైలెన్స్ ఆత్మయత్వస్తుంది ఆత్మ ఆత్మశాంతి అది పరాశాంతింటే మోక్షం ఉంటుంది అది జీవితంలో ముక్తి జీవన్ ముక్తి దాన్ని శంకరులు ఉపగతి అన్నారు ఉపగతి అంటే రిఫ్రైనింగ్ అంటే మీరు జీవన నిర్వాహానికి శరీర ధారణకి ఎన్ని క్రియలు మాత్రమే అవసరం ఎన్నో అవసరం శరీర ధారణకి ఎన్ని క్రియలు కావాలండి ఏవో రెండు ఏదో కొద్దిగా ఎఫోజ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి రెండు బ్రెడ్ ముక్కలు నవ్వులే అనుకోండి పండుతో పాటు చూద్దాన్న అయితే మధ్యాహ్నం ఏదో రెండు మెతుకులు తినస్తే అయిపోయే రాత్రి ఏదో రెండు మెతుకులు తినస్తే అయిపోయాయి పొడవు కొంచెం కష్టపడి పనిచేసి కొంత ఫిజికల్ గా ఎగ్జర్షన్ చేసి కూర్చుంటాయి రాత్రి భోజనం చేసిన పడుతుంది ఇక్కడ పోచ్చు ఓవర్ ఇంకెంతకంటే చేయాల్సిందే ఇంతకు మించి మీరు ఏది చేసినా లేస్తే అంటే ఏది చేసినా అంటే ఏది చేసినా యూనివర్సిటీ డిగ్రీ సంపాదించారు అనుకోని ఏమవుతున్నా డిగ్రీ పోతుంది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది ఓ మేడ కట్టారు ఏమవుతుందా మేడ ఓ కోటి సంపాదించారు ఏమవుతుంది భార్య పిల్లలు రిలేషన్షిప్స్ పెంచుకుంటుండే కదా టు బిగిన్ విత్ హియ్ నో రిలేషన్స్ అందరూ మీరు మా రిలేషన్ వీడు మా మేనలు నా కొడుకు నా కూతురు వీళ్ళు అనుకుంటారే కానీ వాడు ఎవరు అనుకోరు వాడు ఆ శిశువు వాడికి రిలేషన్ నో రిలేషన్ తిరిగి పెద్దవాడు అయ్యి రిలేషన్స్ పెట్టుకుంటాడు ప్లేకా పీచులాగా అలాగే ఒక ఏసీలోంచి ఇంకో ఏసీలో ఒక అలవా తిరిగి ఉంటుంది ఎన్ని రిలేషన్స్ అంటే తొంభై రిలేషన్స్ పెట్టుకుంటాయి అన్ని రిలేషన్స్ ఓకే ఈ రిలేషన్స్ అన్నీ ఏమవుతాయి అల్టిమేట్ గా పోతాయి లీజీ నిగల కాబట్టి ఎలాగూ పోయి దాన్ని ముందే నెత్తికెత్తుకోవడం ఎందుకు లెట్ ఇట్ మూవ్ ఆన్ ఫ్రమ్ మై సైడ్ ఐ గివ్ అ దాన్ని ఉపాధి అంటారు యోగక్షేమాల మాట ఏమిటి దాన్ని కూడా విటికి రాయలే యోగక్షేమాలను ఈశ్వరుడు చూస్తాడు ఉపర్వతి దర్శన్ ఈజ్ ఇన్ టోటల్ సైలెన్స్ యాక్టివిటీ చూసీ వాడికి కనపడుతుంది విట్ ఇన్ ది మహాత్మా ఈజ్ సైలెంట్ వాట్ ఎవర్ యాక్టివిటీ ఈస్ డెత్ ఇట్ ఈస్ అండ్ సర్ఫేస్ ఇన్ ది డెత్ సైలెంట్ దట్ ఈస్ అదే మోక్షం ఇటువంటి మోక్షాన్ని వీడు పొందేస్తాడు ఎప్పుడు జ్ఞానాన్ని పొందిన వెంటనే పొందేస్తాడు జ్ఞానం పొందిన తర్వాత మోక్షం రావడానికి అంత ఆలస్యం ఉంటుంది ఆలస్యం ఏమి ఉండదు క్షేత్రం అదే వెంటనే పొందుతారు సమ్యక్ దర్శనాది క్షేత్రం మోక్షోభవతి ఆ సమ్యక్ దర్శనము నేర్చుకోవాలి సమ్యక్ దర్శనము అనేది ఆ విషం ఆ దాన్ని పట్టుకోవాలి సమ్యక్ దర్శనం అంటే ఏంటి ఇప్పుడు పోలీసులు ఉన్నాడు క్రిమినల్ ఉన్నాడు ఈ పోలీసు ఏం చేస్తాడంటే ఆ క్రిమినల్ చేతికి ఒక ఇది వేసి ఒక కడియం వేసి ఆ కడియానికి గొలుసు వేసి ఆ గొలుసు తన చేతిలో పట్టుకుంటాడు మీకు పోలీసు కనపడతాడు క్రిమినల్ కనపడతాడు ఇది క్రిమినల్ దృష్టి పాపి వీడికి అవ్వాల్సిందే ఇది పోలీసు మంచివాడు సత్పురుషుడు అని మీరు చేశారనుకోండి దాన్ని భేద దృష్టి అంట సమ్య దృష్టి అంట ఆ భేద దృష్టిని బాధిస్తే అష్టం లేదు లోకజ్ఞానం ప్రసరంతా లోకజ్ఞానం సరిపడుతుంది అది ఎలాగూ ఉంటుంది సమ్యగ్ దర్శనం అంటే ఏంటి సాఫీష్ పతిస పాపేసు సమబుద్ధిని విశిష్టతే నిజమే వీడు పోలీసు వాడు నేరగాడు దాంట్లో సందేహం లేదు కానీ ఈ పోలీసు క్లోక్ ఆ పర్సనాలిటీకి వెనకాల ఉండే ఆత్మ ఈ నేరగాడు అనే పర్సనాలిటీకి వెనకాల ఉండే ఆత్మ నేను అనేటువంటి చూసివాడు నేను ఈ మూడు కూడా భిన్నాలుగా ఉన్నా వాస్తవంలో మూడు అంతర్లీనంగా ఒక్కటే వీరి పేరు సమయదర్శనం అంటారు కాబట్టి దాహం వేస్తే మంచిన ఇవ్వాల్సి వస్తే పోలీసుకి ఇస్తారు నేరగాడికి ఆహారం పెట్టాల్సి వస్తే పోలీసుకి నేరగాడికి మీ వైపు నుంచి మీరు ఏమీ డిస్క్రిమినేట్ చేయరు జడ్జి గారు వీరికి శిక్షలు అది వాళ్ళ గోడ వాళ్ళది మీ వైపు నుంచి సమయదర్శనం అండి అది సమ్యగ్ దర్శనం అంటారు సాధు స్వపిత పాపేషు సమబుద్ధిని విశిష్టతే దాని సమ్యర్శనం అంట సమ్యర్శనం అనగానే నీకు శ్లోకం గుర్తుకొస్తే సరిపడుతుంది దాన్ని డెఫినేషన్ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే జయశక్తిని శుని చేత పండిత సమదర్శిన సమదర్శి అన్న సమ్యగ్దర్శి అన్నా ఒకట సమ్యగ్దర్శి ఎవడైతే ఉంటాడో వాడు వెంటనే మోక్షాన్ని పొందుతాడు ఇదంతా మీకు సందేహం ఏం లేదు సర్వశాస్త్రయ్యసి సునిశ్చిత అయ్యా ఈ సత్యము సర్వశాస్త్రాలు చెప్తున్నాయి సర్వశాస్త్రాలు అంటే స్మృతులు స్మృతులు అని అభిప్రాయాలి స్థుతులు అంటే ఉపనిషత్తులు చెప్తున్నాయి సర్వశాస్త్రాలు అంటే పరాచరిత హితారము గర్గపురాణము కాదు స్థృతులు స్మృతులు స్థితులంటే ఉపనిషత్తులు స్మృతులంటే గేత ఇవే ఇవి ఇది సర్వశాస్త్రాలు అంట తర్వాత యుక్తు కూడా అలవేయండి యుక్తు అంటే యొక్క యుక్తి అనుభవం కూడా అలాగే ఇది ఇది శాస్త్రం మంచిది అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అత్ర నంశయో కర్తవ్య ఈ విషయంలో ఇది నిజమైన అంటారా ఈ సర్వాత్మభావం ఇది కుదురుతుందా నేను ఆ అంతా ఆత్మయాకం భాష అంతా ఒక్కటేనా దేవుడు నేను ఒక్కటైపోతానా దేవుడు నేను ఒక్కటైపోతే దేవుడికి నచ్చక నాకు హాని కలిగిస్తాడేమో ఎందుకంటే ఒక ద్వైత అన్నాడు నాతో రాజుగారి ప్రసాదానికి వెళ్ళి నేను రాజు ఒక్కడే అంటే ఏం చేస్తారు భో పంచలక్ష్మి ప్రమాణాలు పెట్టిన ఎటువంటి పెట్టుకుంటానా లేకపోతే చేతులకి ఖరియాలు జైల్లో పెడతారా జైల్లో పెడతా అంతేకాదు వీడు అలా అనే ఛాన్స్ ఉందని తెలిస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు వీడీ డిక్లేర్ చేయాల వీడు రాజు అవధావన ఉందండ మనస్సులోను నేను అలానే చాలా చెప్తు నేను గూఢచారిత్వం చేశాను వారి మనస్సులో రాజు అయిపోవాలనే కోరిక ఉంది అని కనుక అసలు రాజుకి తెలిస్తే వీడిని అరెస్ట్ చేసేసి జైల్లోకి కానీ అద్వైతులు ఉన్నారు విష్ణువు నేను ఒక్కడే అంటాడు విష్ణు ఏం చేస్తే నరకలో భారత్ అని చెప్పారు అందరికీ అది దృష్టాంతం వర్క్ అవుతారు ఎందువల్ల ఎందువల్లంటే రాజు వేరే పర్సనాలిటీ నేను రాజు అనాలని అనుకున్న ఇంకో పర్సనాలిటీ హ్యాస్ పర్సనాలిటీఆర్ డిఫరెంట్ అని చెప్పి అలాగంటే అభేదము వర్క్ అవుతారు వీడు బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ వారు బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ కాబట్టి అక్కడ అభేదము హాని కలిగిస్తుంది తప్పిస్తే దానివల్ల మంచి ఫలం కానీ విష్ణువుకి బాడీ ఐడెంటిఫికేషన్ లేదు విష్ణువుకి బాడీ ఐడెంటిఫికేషన్ ఉంటే అది విష్ణు వల్ల అవుతాడు విష్ణు అంటే సర్వవ్యాపకుడు కదా బాడీ ఐడెంటిఫికేషన్ ఉంటే సర్వవ్యాపకుడు అవుతాడా అంటే మీరు విష్ణు శబ్దానికి అర్థం తెలుసుకోవడం మానేసి దాన్ని వీధి చేసి కూర్చున్నాడు వీడు దట్ ది ప్రాబ్లం కాబట్టి విష్ణు విష్ణు కాడు బాడీ ఐడెంటిఫికేషన్ ఉంటే ఆత్మ అంటే బాడీ ఐడెంటిఫికేషన్ ఉంటే వీడు ఆత్మ కాడు కాబట్టి ఇక్కడ బాధ ఐడెంటిఫికేషన్ లేక అక్కడ బాధి ఐడెంటిఫికేషన్ లేకపోతే శుద్ధ చైతన్య రూపంగా రెండు ఒక్కటే కాబట్టి అక్కడ హాని లేదు రెండో చైతన్యం ఉంటే కదా ఈ చైతన్యం ఆ చైతన్యానికి హాని చేయటానికి రెండో చైతన్యం ఉంటే కదా అసలు కాబట్టి మీ తప్పు కాబట్టి శాస్త్రము ప్రతిపాద్య విషయం మీద మనకి ఏ రకమైన సంశయము ఉండడానికి లేదు సంశయం ఉంటే ఇంకా మీకు కేటశక్తి దేవిటీ అనేది సంశయం అయితే సమ్యక్ దర్శనం మంచిగా కాదా ఎందుకండి ఈ సమ్యక్ దర్శనం అటువంటి సంశయం ఉందనుకోండి మీరు ఆ సంశయం ఉంటే ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి వాడికి అర్హత లేకుండా పోతుంది ఇలా చెప్తోంది శాస్త్రం అది గొప్ప సత్యం దాన్ని నా జీవితంలో ఎప్పుడూ నేను అనుభవానికి తెచ్చుకుంటాను తప్పు లేదు దట్ ఈజ్ శాస్త్రం చెప్పిన మీరు సంశయం చేయటం సందేహం సంశయం లేదు సందేహము అంటే తెలుసుకోవాలనే బుద్ధితో లేవనెట్టేటువంటి ప్రశ్నకి సందేహము అవుతాడు ఏమండి సమ్యక్ దిహ ఒకటే ఆ దాని వల్ల వీడు అభివృద్ధికి వస్తాడు ఆ ప్రశ్న లేవనెత్తి సమాధానం తెలుసుకుని వాడు సంశయం అంటే సమ్యక్ చేరతే వీడు దాన్ని నివృత్తి వీడికి లేదు వీడు అవి ఫిక్స్ చేసేసుకుని ఆ డౌట్ని తామస్ పిండి అయిపోయి ఆ డౌట్కి బలైపోతుంది వీడు సమౌట్ అసలు ఇది అదని వాంతుకం అవుతుంది కాబట్టి సందేహం వేరు సంశయం వేరు ఈ సంశయం ఉన్నదే అంటే ఎప్పుడు సంశయ పదాన్నే వాడతారు సంశయో న కర్తవ్య సందేహో న కర్తవ్య అంటుంది సంశయో నర్తవ్య అలా అనిపిస్తోంది ఎక్కడైనా ఇంకో సందర్భంలో అంటే అనుకుండి వివక్షను బట్టి ఉంటుంది ఆ సంశయం చేస్తే నష్టపోతాడు అని చెప్తున్నారు పాపియ సంశయము అన్నింటిలోకి పెద్ద పాపము శాస్త్రదృష్టిని అంటే సర్వాత్మభావము మోక్షహేతువు లేకపోతే సమగ్దర్శనము మోక్షము ఇచ్చేము మీ ఆత్మరూపంగా మీరు పూర్ణులు మీ పేలోటూ లేదు మీరు తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు ఈయన ఇలాగ చెప్తాడు ఇది నమ్మడం నా వల్ల కాదని అలా కట్టుకోకూడదు అటువంటి సంశయము శాస్త్రము యొక్క ప్రతిపాద్యమైన విషయముంది సంశయము ఇది మహాదోషము పెద్ద పాపము అంటే దోషమని అర్థం మహాదోషము కథమిటి ఉచ్యతే అజ్ఞ ఇది అది మహాదోషం ఎలా అయింది హౌ డూ యు నో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్లెనిషెస్ అంటే దానికి చెప్తున్నాడు అజ్ఞ ఇతనే శ్లోకంలో అజ్ఞ అనాత్మజ్ఞ అజ్ఞుడు అంటే వాడికి అక్షరాలు రాదని అల్బాబెట్ రాదని మ్యాథమెటిక్స్ రాదని అరోహమెటిక్ రాదని కాదు వాడు పిహెచ్డీ చేసి ఉండొచ్చు మరో చేసి ఉండొచ్చు ఆ జ్ఞానం గురించి మనం మాట్లాడటం లేదు అజ్ఞ అంటే ఆత్మజ్ఞానము లేనివాడు కాను దేహాభిమానము కలిగిన కలిగిన ఒక పరిచ్ఛిన్న వ్యక్తి ననే భ్రమలో జీవిస్తున్నవాడు అది భ్రమ అనుక్కుంటే పర్వాలేదు అదే సత్యమనస్సుని జీవిస్తున్నవాడు అజ్ఞ అశ్రద్ధ గురువాక్య శాస్త్రేషు అవిశ్వాసవాన్ని గురువాక్యం గురువాక్యం ఏమిటి తత్వం సే శాస్త్రవాక్యం ఏంటి అదే రెండింటినీ సపరేట్ చేయరు ఎప్పుడు భాషకర్ణం రెండింటినీ సమాసం వేసి పెడతారు దాన్ని కట్ చేసి పెడతారు ఎందుకంటే గురువు శాస్త్రాన్ని చెప్పాలి శాస్త్రాన్ని గురువు ద్వారా తెలుసుకోవాలి గురువు శాస్త్రాన్ని ఎప్పుడు మానేసి స్వంత పురాణం మొదలెట్టకూడదు శాస్త్రాన్ని మీరంతటా మీరు ఫిగర్ అవుట్ చేస్తే ఒకప్పుడు సంఖ్య చేయగలుగుతారు ఇంకొకటి పప్పులో కాలేస్తారు వివేక చూడాలని సరళంగా ఉంటుందండి నేను అన్వయిస్తానని అనుకుంటే మీకు ఏమి విద్య చూడాలని చదువుతూ ఉంటాం ట్రాన్స్మేషన్ చెప్తుంట నేను భిక్షకుపోయాను ఇంకా రెస్ చేయడానికి ఒక గంట టైం ఉంది ఏదైనా చెప్పండి అన్నా ఏం చెప్పాలో మీరే చెప్పండి నేను నన్ను ఏదైనా చెప్పమంటే నేను ఏం చెప్పను వ్యాకరణం అదాదులు చెప్పనా లేకపోతే ఏం చెప్పండి నేను నాకేం చెప్పాలో అర్థం కాదు నాకు ఇదొక పెద్ద సమస్య మీరు ఏం చెప్పాలో చెప్తే సరఫరా కాబట్టి మీరేం చెప్పమంటారు నేను వివేక చూడమని చదువుతున్నామండి దాంట్లో ఏదైనా ఒక శ్లోకం చెప్పండి ఏ శ్లోకం మీరే చెప్పండి అంటే వాళ్ళు ఆ వీక్ చదివిన శ్లోకం నా ముందు చెప్పారు ఇది చెప్పండి రాక్ష కాపీలు ఉన్నాయి చెప్పండి చెప్పాను నేను ఒక శ్లోకం చెప్పాను మూడు శ్లోకాలు ముందున్నాయి పేజీలో నేను ఒక్క శ్లోకం చెప్పాను ఒక గంట చెప్పాను ఒక్క శ్లోకం మేము వేరు గూడవని మా అర్థం చదివిస్తున్నాము రాదుకుంటూ ఉండి మాకు అర్థమైపోతుంది ట్రాన్స్లేషన్ స్కిల్స్ ఉన్నాయి అన్వయాలు గురించిపోతున్నాయి అంత బాగానే ఉందనుకున్నాం కానీ మీరు చెప్పిన ఆ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఆ ఫీలింగ్ మాకు రాలేదండి నేను అన్నాను వేరు గూడవు మీకు తొలిపోతే కదయా అది ఎవరి దగ్గరలో పూర్తిగా అడ్డేజ్ చేయాలి అంటే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మీరు మాకు లేదు కూడా నాకు ఎక్కడ కుదుర్తుంది అక్కడ సిబిలో ఉన్నాయి అది తెచ్చుకోండి అది తెచ్చుకోవాలి పంటలు నేను పదండి అయితే ఎవరైనా మహాత్ములను ఆశ్రయించండి అంతేకాని శ్లోకా ముక్కస్సు ముఖార్ అర్థ ఈ ముక్క ది అర్థం ఈ ముఖ్య పదం అనర్థం ఈ పదానికి అర్థం ఈ పదానికి అర్థం అలా కాదని దాంట్లో కొంత అనుభవాన్ని జోడించి జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది అని చెప్పారు ఇదంతా ఎందుకు చెప్పారంటే గురువాక్య శాస్త్రం మనం విడదీయొద్దు వాటి నలభై పెట్టుకుని మనం కాదు ఏదో నా అనుభవం చెప్పారండి మరో అనుకోవద్దు గురువాక్య శాస్త్రం అదింటినీ కలిగి పెట్టుకోవాలి సో ఇంకా అలాగే గురువు గారి కొంగు పట్టుకుని వెనకాల పెరగడం నా అభిప్రాయం కాదు వినేసి వెళ్ళిపోవడం మన పరిమాణం చూస్తాం కడవడం చాలా ముఖ్యం అని సో ఈ గురువాక్యము శాస్త్రము ఒక్కటే దాని ఎందుకు విశ్వాసం ఉండాలి అవిశ్వాసమాన్ ఆ ఇదంతా ఇల్లు అయితే అని అలాగ ఉండకూడదు ఈ ఆత్మ జ్ఞానం వచ్చిందా చెప్పిందా ఏదో పెద్దలు చెప్పారు మనం నిన్నంగానే అప్పుడే జ్ఞానం వచ్చేసిందా ఇది ఎన్ని జన్మలకి ఒక్క జన్మలో వచ్చేస్తుందా ఇదంతా అవిశ్వాస సో వాడు అటువంటి వాడు వినశి అంటే వాడు భ్రష్డైపోతాడని వాడి బిజినెస్ అంతా మామూలుగానే ఉంటాడు ఆత్మజ్ఞానం దృష్ట్యా వాడు దాని దగ్గరికి రాలేదు దానికి దూరం అయిపోతాడు అజ్ఞా అజ్ఞాశ్రద్ధధానం యజ్ఞి వినశ్యతాపి నథా సంశయాత్మా కాబట్టి అజ్ఞాని ఆ మోక్షానికి దూరం అవుతాడు శ్రద్ధ లేని వాడు అంటే విన్నాడు కానీ శ్రద్ధ లేదు వాడు కూడా మోక్షానికి దూరం అవుతాడు కానీ వీళ్ళు మోక్షానికి ఇప్పుడు దూరమైనా మళ్ళీ ఎప్పుడైనా దానికి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది వీళ్ళిద్దరికీనో అజ్ఞానికి జ్ఞానం కలిగే అవకాశం ఉంది శ్రద్ధ లేని వాడికి శ్రద్ధ పుట్టి జ్ఞానం వైపు పయనించే అవకాశం ఉంది ఈ సంశయాత్మ నాడు వీడు ఎంతలా దూరం అయిపోతాడంటే వీడు దూరం అయినట్టుగా అజ్ఞాని దూరం కాడు శ్రద్ధ శ్రద్ధాహీని దూరం కాడు కాబట్టి అందరిలోకి బాగా దూరంగా అయిపోయి వాడే ఈ సంశయాత్మ అదే అంటున్నారు సంశయాత్మాకి పాపి అందరిలోకి అధికమైన దోషము పాపం అంటే తప్పు పని చేసేది నరకంలో వేసేస్తారని అలా అనుకుంటాం ఇట్ నాట్ లైక్ దాట్ ఇక్కడ దీంతో తప్పు పని ఉంది నమ్మకం కుదరలేదు ఓకే నీ దాన్ని ఎగరవాళ్ళు అప ధనాన్ని అపహరించడమో ఎగరవాళ్ళతో హాని చేస్తేనే అడతదు కానీ శాస్త్రవాక్యం నుండి శ్రద్ధ లేకపోతే ఇట్స్ ఓకే దాన్ని తప్పింది వాడి ఆత్మస్వరూపాన్ని వాడు తెలుసుకోలేకపోతాడంటే అదే పాపం ఉంటుంది కాబట్టి పాపం ఏదో హత్యాదోషం అనే అలా కాదు ఈ పాపశబ్దాన్ని సమాజంలో బాగా ప్రచారంలో ఉంటుంది ఈ క్రిస్టియన్ మిషనరీ పుణ్యమాన్ని పుణ్య ఉండడానికి పాపం అనాలి సో ఈ పాపశబ్దాన్ని బాగా ప్రచారంలోకి వచ్చేసింది మనవాళ్ళు అలాగే ఉన్నారు ఎంతసేపు పాప భయం పాపాలు పోతాయి పాపాలు పోతాయి పాపాలు పోతాయి అంటే వీడికి వీడి వీడి మీరు వీడికే ఎన్ని పాపాలు ఉన్నాయి ఏం పాపాలు ఉన్నాయి ఏమిటి సమాచారం అంటే ఏవో పెద్ద పెద్ద పాపాలు తీసుకున్నా లేదా ఏం పాపాలు పోతాయి పాపాలు పోతాయి అంటే ఏవో ఒకటాయి చిన్న చిన్న బ్లమిస్టులు ప్రతివాడి జీవితంలోనే ఉంటాయి అది దేవుడు అర్థం చేసుకుంటాడు అదేమి సమస్య సంశయాత్మ ఉన్నాడే అందరిలో అందరంటే వీళ్ళ దిగ్గురిలో అజ్ఞుడు అశ్వితానుడు సంశయాత్మ వీళ్ళ ముగ్గురులో సంశయాత్మ ఇవర్స్ కథం అదేలాగా అదేల్లాగా అన్నదానికి నాగంలోకొస్తున్న పరహసు సంశయాత్మన అనే భాగము వివరణం నాగము సాధారణోపి లోకోస్త ఈ సంశయ స్వభావం గల ఈ సాధారణ లోకం అంటే సర్వప్రాణ సాధారణమైన మనుష్య లోకము ఈ సంశయాత్మ మనుష్య లోకంలో సమాజంలో కూడా వాడి జీవితం దుర్భరం అయిపోతుంది వాడు ఇంటి దగ్గర భార్యనికే అనుమానం అనుమాన విశాఖ అంటారు ఎప్పుడైనా వెళ్ళారా వాడు అనుమానతి శాఖ తెలుగులో అంటారు ఈ అనుమానం అనేవాడు సంస్కృతంలో అలా వాడకూడదు ఎందుకంటే సంస్కృతంలో అనుమానం చెప్పడానికి వేరే శాస్త్రీయమైన అర్థం ఉన్నది ఈ సంశయం అనే అర్థం మాత్రం సుఖరాము లేదు సంస్కృతంలో ఎల్లో వచ్చింది ఎలా వచ్చిందో దేవుడు తెలియాలి నేనేదే వీడు అనుమానకు శాఖండి అంటారు మరి భార్య అంటే అనుమానం భార్య కోర్లు కొనుక్కుని రకంగా వెళ్ళింది అనుకోండి ఇది వెనసాయ కొన్ని ఆవిడ పెళ్లికి పుట్టింటికి పెళ్లికి అనుకోండి వీడు కూడా వెళ్తుంది వీడికి అనుమానం వీడు సంశయాత్మ వినస్కి వారికి మనుష్య లోకంలో అందరికీ ఉండేటువంటి ప్రేమానుగాదాలు భార్యను ప్రేమిస్తే ఒక అనురాదము ఒక ఆత్మ ఒక సుఖము హృదయానికి ఒక అనుభూతి ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ వీడికి కొరబడతాయి వాళ్ళు ఎరగడవాడు ఎప్పుడు కూడా భార్య ఇంకా తప్పదు కనుక భారతదేశం కనుక హిందూ ధర్మం కనుక వీటితో కాపురం చేస్తుంది కానీ అమెరికా ఇ డైవర్స్ ఇచ్చి వారే ఇంకా అయితే డైవర్స్ అయిపోతాయి అక్కడ అలాగే డౌట్ చేయడానికి ఏం లేదు ఈ డౌట్ని ధర్మశ్లేసాలు దూరం ఇది అనుమాన ఒక ఒక దృష్టాలతో చెప్పారు అలాగే ప్రతిదాయం కొడుకు పాకెట్ మనీ ఇస్తాడు అనుమానం అలా అనుమానం చేయకూడదు ఏదో ఇస్తాడు ఇంకేం చేస్తా ఉంటాడు వాళ్ళ ప్రారంభానికి మనం కప్తరం కాదు కదా కాబట్టి వాళ్ళకి మన వాళ్ళకి కూడా మనకి కట్టడం కాదు అదే పొరపాటు అది బయలాజికల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఒక వీడి కర్తృత్వం లేదు వీడి కర్తృత్వం కర్త వీడు అనుకుంటాడు అది కూడా అజ్ఞానమే కాబట్టి పిల్లలని ఫ్రీడమ్ ఇవ్వాలి లవ్ అండ్ ఫ్రీడమ్ ఫస్ట్ డౌట్ ఉండకూడదు డౌట్ లాస్ట్ అరే నువ్వు యూ హి నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ని ట్రస్ట్ ని నువ్వు మిస్యూజ్ చేసేవు మేకింగ్ ఏ మిస్టేక్ ఐఎన్ డివింగ్ యూ అనదర్ వార్ ఐ విల్ స్టిల్ ట్రస్ట్ యూనిఫా ఇప్పుడు చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకు నేను ఇచ్చిన ట్రస్ట్ ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి కానీ అలా దుర్వినియోగం చేయకూడదు నాయన అని చెప్పేసి మళ్ళీ ట్రస్ట్ చేయడం అలంబించాలి కానీ లేకపోతే ఈ తండ్రి కొడుకులు కొన్ని కలుసుకున్నప్పుడు వీళ్ళిద్దరు హాల్లో ఒకరికి ఒకరికి వస్తే మధ్యలో స్పార్కులు రావడం ద్వారా అలా అయిపోతుంది అలా ఉండకూడదు ట్రస్ట్ అయినా ఎప్రిషియేట్ ఎవరికి తెలియదు నేను అంటున్నా వయస్సు వచ్చిన వాళ్ళ మాట చెప్తున్నా వయస్సు వచ్చిన తర్వాత తండ్రి కొడుకులు మంచి చెప్తున్నా ఇది ఉండకూడదు పాజిటివిటీ ఉండకూడదు కాన్ఫిడెన్స్ ఉండకూడదు ఒకే నేను kudu labbestha bomb thunna garu antunnam vadigithe okay you you don't seem to agree with me okay have a nice day subham pula ana atheegranisukuti okay you take it this is all your meenu godi chellele ledu meenu mundu potta ledu patakil ledu ela ga ledhu want to take it take it you want to use it use it thank you very much avudu meedhe edame vote veythane gadhuledame prabhosunna anna inki taruvatha manavullam gaaru right. maniki everything has is bless ట్రస్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో రిలేషన్షిప్స్లో ట్రస్ట్ లేదనుకోండి సంశయాత్మాదనిస్తే ఒక సోదరుడు ఉన్నాడు ఇద్దరు సోదరులు ఉన్నారు ఈ సోదరుడు ఇంకో ఆయనకి పదివేలు అప్పు ఇస్తున్నాడు తమ్ముడు అన్నగారి దగ్గర అప్పు తీసుకోవచ్చు తప్పకు మిగలు డబ్బున్నా లేదు సమయానికి అప్పు తీసుకోవడానికి ప్రామిసరీ నోట్ రాయించుకోబోతున్నాడు నేను ప్రామిసరీ నోట్ ఏదో అన్నగారికి తమ్ముడికి ప్రామిసరీ నోట్ ఏంటి అప్పు లేదండి అలాగే పదివేల కోసం అంటే అన్నగారు అన్నారు మీరు నమ్మకం నాకు నమ్మకం కష్టం అండి వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళు ఇవ్వంటే ఆయన చేయాలి అయ్యేదండి వాడ నేను ఇస్తాను నీకు పదివేలక పదివేలకి ప్రాముఖ్య నోట అన్నదమ్ముల మధ్యన పదివేలకి ప్రాముఖ్య నోట చాలా తప్పమ్మా అలా చేయకూడదు ఏం చెప్పేసి నేను ఇప్పించా అలా ట్రస్ట్ చేసిన నేర్చుకోవాలండి పదివేలకు ప్రామిషన్ నోటి ఏంటంటే లక్ష మూడో పండివాడికి తెలియాల్సిన అవసరం లేదు ఓ లక్ష రూపాయలు కావాలండి నా అది ఇచ్చేసి ఇవ్వకపోవడదు తర్వాత వాడే తీసుకొచ్చి ఇస్తాడు ఎక్కడికి పోతాడు నేను మన డబ్బే ఎక్కడికి పోదు వస్తుంది మన డైతే వస్తుంది ఆ ట్రస్ట్ ఉండదు ఉండాలి వాడికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అన్నది తిరిగి ఇవ్వాలి అది ఆయన సొమ్ము మనం తిరిగి ఇవ్వాలి అన్నగారి సొమ్ము మనం ఇవ్వకపోతే మనకు దోషం వస్తుంది అనే రెస్పాన్సిబిలిటీ వాడు ఫీల్ అవ్వాలి వీడు ఫీల్ అవ్వక్కర్లేదు వీడు ఇస్తాడో ఇవ్వడో అనే ఫీలు నేను ఉండకూడదు ఇచ్చేసి మర్చిపోవడద వరేస్తాడు ఎక్కడికి పోతాడు పోరేస్తే అటి పెట్టుకుంటాడు అటు పెట్టుకుని బాగుపడి ఉండదు కదా ఆ సత్యాన్ని వాడు తెలుసుకుంటే మంచిది ఫ్రమ్ అవర్ సైడ్ ట్రస్ట్ కాబట్టి ట్రస్ట్ లేకపోతే సాధారణ రోజు లోకహానాస్తి అందరూ సుఖంగా అనుభవించే జీవితంలో సుఖాన్ని అనుభవించే సందర్భాలు కూడా వీడికి కొరగడుతాయి పరలోకం కూడా సుఖం సుఖం కూడా ఉండదు ఎందుకో తెలిసిన తాపియోత్పత్తే అంటే అక్కడ కూడా సందేహం ఇప్పుడు సెకండ్ క్లాస్ ఏసీలో తిక్క కొంటే తాళం వేస్తాడు తాళం వేసి అడుగున దోపుతాడు ఎక్కడ ఎవరికే కనుకొడకుండా పడుకున్న వాళ్ళని అడుగు ఎందుకో తెలిసిన వ్యక్తిలో ఎవడైనా కొట్టేస్తాడేమో భయంతో తెలియదు దానివల్ల నష్టపోయింది ఏదండి పెట్టి రోజు కొట్టేయరు ఎప్పుడైనా ఒకసారి కొట్టేస్తే కొట్టేస్తారు ఎప్పుడైనా ఒకసారి కొట్టేస్తే కొట్టేస్తారు ఎవరిదైనా కొట్టేది కానీ వీటిని జీవితంలో నిద్ర ఎప్పుడు కొట్టరు అది విస్ మోర్ ఇంపార్టెంట్ చూసుకోవాలి నాకు చూస్తున్నాం హాయిగా పెట్టి అడుగులు బారేయడం దానికి కాలంలో వేయాలా అక్కర్లేదా ఇది ఇది ప్రాక్టికల్స్ మంచిది వేసేస్తే ఎవరైనా సూర్యుడు వెళ్ళినా ఇది మనది కాదు వాడు దాన్ని ఇంగ్లీష్లు వేస్తే కబతాడు లేదా కాలం లేకపోతే వాళ్ళని ఇన్వైట్ చేసినట్టుగా ఉంటుంది వాళ్ళకి అక్కర్లేదు అనుకున్నాడు మనల్ని పట్టుకెళ్ళామని చేతో పట్టుకుని వెళ్ళిపోతుంది కాలం వేస్తే ఇట్ ఈస్ నాట్ దాట్ సింపుల్ సో ఈ మే నాట్ ట్రై ఈ మే నాట్ ట్రై ఎనిఫరో కాలం వేయాలనుకుంటే వేసేయండి వేసేసి పరగడం అవుతుంది ఆ ఏదో దుర్దుపడుతుంది ఎల్లర్లేసి చేస్తూ చూడడం ఉందా ఉంది లేదు ఏదో చేస్తాం కాదాలు ఏదో చేస్తాం అంతే నేను విమానం దిగుతాను అది అక్కడికి వెళ్తాను అలాగే వెళ్ళి మన పెట్టిందా అయితే చూసుకుంటా ఉందనుకోండి తీసుకుంటా లేదనుకోండి అప్లికేషన్ విమానం రెడీ చేసే అమ్మాయి ఉంటుంది ఒక ఒక అప్సన్స్ కూర్చొని ఉంటుంది అక్కడ ఆవిడకి వేడి ఇచ్చేసి నేను లేచే తరుగుతాను చాలామంది నన్ను అడిగాడు ఎవరైనా మీరు పెట్టి దానితో అలాగే హ్యాపీగా వచ్చేస్తున్నారు నేనేం చేస్తాను ఇప్పుడు అనుకునించి ఆవిడికి అప్లికేషన్ ఇచ్చాను కదా అప్లికేషన్ ఇవ్వకపోతే ఏం కదడతారు ఎందుకంటే యూ యూ డౌన్ వాంట యువర్ బ్యాగేజ్ క్లెయిమ్ యూ క్లెయిమ్ అప్లికేషన్ ఇవ్వకపోతే ఎస్బీఐ వారు వస్తుంది చాలా డేంజర్ కాబట్టి అప్లికేషన్ ఎందుకంటే అది పోయింది అని వాళ్ళకు ఒక ఆయట ఇచ్చేసి పక్కన అది మనకు మన ప్రారంభాన్ని పెట్టి ఉంటుంది నేను పాఠం చెప్పి పుస్తకాలు ఎప్పుడు నేను దాంట్లో పెట్టిన పాఠం చెప్పి పుస్తకాలు ఉంటాయి మీరు అందరికీ వెళ్తున్నా పాఠం చెప్పి మాంధుక్యం పుస్తకం లేదా సూత్ర పుస్తకం ధ్యాన యోగం పుస్తకం ఇలాంటివి ఏవో ఉంటాయి ఐదవ రోజు మొత్తం ఈ ఆరు మాసాలు ఎన్ని పుస్తకాలు ఆరు మాసాలు ఎన్ని పాఠాలు చెప్తారో ఐదో ఆరో చెప్తారు ఈ ఫిక్స్ అయి ఉంటాయి ఇవి నా చేతి సంఖ్యలో ఉంటాయి అవి పోయే ఛాన్స్ చాలా తక్కువ అది పోతే ఇంటి టైం చేస్తాం అంటే మన పెట్టి వస్తే మంది రాకపోతే చూద్దాం సంశయాత్మా వినస్థితి సంశయం ఉండకూడదు ఓం నమే వాతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు నమ